ప్రార్థన చేసామండి పరుషు దగ్గ తండ్రి మీకు వదేశ మోహనతులకు దేవ సర్వన తుల మీకే స్థితులు స్తోత్రాలు నైనా ప్రవ్వా ఈ ఘర్షణ కాలం అంతా కాపాడి మా యొక్క నడిపించినది మీకు ఎంతో వదనాలు ఈ యొక్క సన్నిధిని మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మిమ్మల్ని స్థితించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రవ్వా వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యోగ్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఇది ఎంతో మంది చూడలేని స్థితిలో ఉంటున్నారు ఈ వాక్యాన్ని కానీ ప్రవ్వా మీరు మాకు ఆ యొక్క కనులను అనుగరించినారు హుదలను అనుగరించినారు ప్రవ్వా ప్రకృతి సహజమైన మనిషి వీటిని మనస్కరించడానికి వాక్యం సెలవిస్తుందైనా కానీ ప్రవ్వా మమ్మల్ని నూతన సృష్టిగా మార్చుకొని ప్రవ్వా ఈ నూతనమైన ఈ యొక్క విషయం చూపిస్తున్నది మీకు ఎంతో వందరాలైనా కాబట్టి నైనా మా యొక్క విశ్వాసాన్ని అధికం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అంచలంచేపడమని ప్రార్థిస్తున్నాం ప్రభ్వా కేవలం మీరు తప్ప ఎవరు మాకు అటువంటి విశ్వాసం ప్రవ్వా కాబట్టి అటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా బుర్రల తీర్పుకు సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తుండగా మూడవ బురకు సంబంధించిన విషయాలు మేము ముగించకపోతుండగానైనా మీ యొక్క పరిశోధన దయచేయండి అందులో సత్యాన్ని గ్రహించలాగా సహాయపడండి వాటిని జీర్ణం చేసుకోవాలా అవలంబించుకోవాలా ప్రభావ ముఖ్యంగా తండ్రి అవలంబించుకోకపోతే విశ్వాసం ఎదగదు ప్రభావ కాబట్టి ప్రతి వాక్యాన్ని మా జీవితాన్ని అవలంబించుకోవాలా స్వీకరించాలా ఓ ప్రభా అనుభవపూర్వకంగా వాటిని అనేకలకు ప్రకటించాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాను స్వార్థము ధనాపేక్ష ప్రకృతి సాజమేన జీవితం ప్రభావ వ్యక్తిగత గుర్తింపు కొరకు మేము ప్రయాసపడతలేము ఇక్కడ అవే మాకీ దూరం అవును గాక హాల ప్రభా మిమ్మల్ని మనుషులు మేము మిమ్మల్ని చూపించాలా ప్రభా ప్రతి మిమ్మల్ని ఘనపరచాలా అటువంటి ఘనపరిచే సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని యేసు క్రీస్తునామా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెలియ ఈరోజు ఇరవై ఏడవ తారీఖు మార్చ్ రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యర్ ప్రకారంగా మనము బూరల తీర్పు అన్న అంశాన్ని కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఇక్కడ మూడవ బూరకు సంబంధించిన విషయాలు ముగించుకుంటున్నాం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఈ రోజు ముగించుకుంటాం ఖచ్చితంగా ఆరు కనీసము ఆరు గంటల ధ్యానము మనము గడపగలిగినాము ఇంతకాలం మూడవ బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్న విషయాలు మనం ధ్యానించినప్పుడు ఇవన్నీ హెచ్చరికల్ లాగానే ఉంటాయి మూడవ బూర నాలుగవ బూర వరకు హెచ్చరికల్లాగానే ఉంటాయి దాని తర్వాత శిక్ష అమలు పరచబడతా ఉంటది ఐదవ బూర నుంచి శిక్ష అమలు పరచబడతా ఉంటది కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ ధ్యానిస్తా ఉంటే ఇంకా త్వరలో ఇది లార్జ్ స్కేల్ అంటే ఇది శిక్ష ఆరంభమై రెండు వేల చాలా మంది చొలని ఉన్నారు ఆ రీతిగా ప్రపంచంలో ఆ దేవుని శిక్ష దేవుని ఇంటి యొక్క కాలము వచ్చి ఉన్నది అన్నాడు వచ్చి అనలే పేతురాస పత్రిక చూసిన మనం అది వచ్చి ఉన్నది అని ఎప్పుడు చెప్పాడు రెండు వేల సంవత్సరం క్రితం చెప్పాడు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని ఇంటికి శిక్ష వస్తూనే ఉంది కాబట్టి ఏరీతిగా వస్తూనే ఉంది అన్న విషయాన్ని మనం ధ్యానించడం కొంత కారణం ఎందుకు వస్తుంది విషయాన్ని అక్కడ వారం వరకు కూడా మనం ధ్యానించినాం ఎందుకు వస్తాయి చూడండి ఆయనని స్వీకరించినాక ఆయన ధృవీకరిస్తే ఆయన కాపులకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాం కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని కాచినట్లు నేను మిమ్మల్ని కాచిన కానీ ఎందాక కాయాలా ఎందాక కాయాలా కోడికి రెక్కల క్రిందికి వెళ్ళి వెళ్ళిపోతా ఉంటాయి మా ఇంట్లో చాలా కోళ్ళు ఉండేది కొంత కాలం క్రిందట విపరీతమైన కోడి పిల్లలు కోళ్ళు ఉండేవి అయితే ఆ దాన్ని రెక్కల సాయంత్రం అయితే రెక్కల క్రిందికి రావాలా రెక్కల క్రిందికి రాకపోతే వేరే దాన్ని పొడుస్తాయి వేరే వాటిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లా గుంజుకుంటా ఉంటాయి రెక్కల క్రిందికి అవి ఎంత గుంజే అవి మన బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి వాటికి ఆ తల్లి కోడికి ఎంత ఓర్పో కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది పిల్లి వచ్చి ఎత్తుకొని పోతూ ఉంటుంది ఎందుకు ఆ రెక్కల క్రిందికి వెళ్ళి కాబట్టి ప్రకృతి సహజంగా మనం చూస్తూ ఉంటాం పిల్లి కానీ లేక వేరే క్రూరమైన జీవాలు వాటిని కుక్కలు కానీ ఎత్తుకొని పోతూ ఉంటాయి కొంత కలగటా నేను తెల్లవాన్ని సాధారణంగా నాకు ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ మెల్కొస్తాను ఎవ్రీడే కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటాను బయటికి వెళ్తాను చెట్లకు నీళ్ళు పోస్తాను దాని తర్వాత ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసుకున్నాక బైబుల్ జవ జగతాంట ఆయన ఎందుకు చెట్లకు పోస్తుంటే చీకటిగా ఉంది ఇంకా అయితే మా పక్కింటి ఒక ఆయన లేచిండు ఆయన చూస్తాను ఏం చూస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అయితే ఒక కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది కోడి పట్టుకొని ఆయన ముందు పోతుంది ఆయన ఏం పట్టించుకుంటలేడు కానీ నాకు సడన్లీ రియాక్ట్ అయ్యింది ఇమీడియట్లీ రాయలు రెండు మూడు రాయలు తీసుకుని దాని వెంట పడి కొట్టిన ఆ కుక్కని ఆ కుక్క వదిలేసింది కోడిపిల్లని వదిలేసి కోడిపిల్ల పరిగెత్తుకుంటే దాని ఇంట్లో అది వెళ్ళిపోయింది అది అయితే ఆయన అంటున్నాడు ఏం సార్ మీరు మంచి కార్యం చేసిన రో అంటున్నాడు అది అది నాకెందుకు వస్తారు నువ్వు చూస్తున్నావు నీకు రాలేదా నేను అనొచ్చు కదా ప్రకృతి సహజంగా అనేవాడిని అట్లా కదా సార్ మీరు కూడా చూస్తారు కదా మళ్ళీ మీరెందుకు చేయలేదు నేను ఎందుకు చేయాలా అది నాన్ క్రిస్టియన్ ఆటిట్యూడ్ నాన్ క్రిస్టియన్స్ అట్లా మాట్లాడతారు మనం అట్లా మాట్లాడద్దు ఎందుకు దాన్ని చూడగానే నాకు అట్లా అనిపించింది దాన్ని కాపాడాలని అనిపించింది ట్రై చేసినా కానీ కాపాడబడింది కొన్నిసార్లు అది రాళ్ళు తగిలినా పట్టుకుని పోతే ఏమేది అది పోయేది ఆ రోజు కోడిపిల్ల కాబట్టి చూడండి క్రైస్తవ జీవితంలో మన గుణగణం ఎట్లా ఉండాలనేది మనం నేర్చుకోవాలా అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండలేకపోయినారనేసి మనం పైనవారం వాక్యం చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది పంచపతి వాళ్ళు చూసిన వాక్యం అనేకులు ఎందుకు ఇష్టలుగా ఉండలేకపోయినారు అనేకులు అనే అక్కడ కదా అనేకలైన పదముంది కాబట్టి ఈరోజు ఆ పదాన్ని గురించి మనము దీర్ఘంగా ధ్యానించబోతున్నాం ఎనిమిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వర్షం నుంచి మనము పదకొండు వర్షాలు కొన్ని వారాల నుంచే ధ్యానిస్తున్నాం జస్ట్ రెండు వర్షాలే ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుంచి అప్పుడు ఏం జరుగుతుందన్న విషయమే పెద్ద నక్షత్రం గురించింది మండు చిన్న దివిటి గురించింది అది ఆకాశ మండ నుండి రాలి పడడం చేస్తున్నాము దాని తర్వాత నదుల మూడవ భాగం మీదనూ నీటి బుగ్గల మీదనూ పడను అన్న విషయాన్ని మనం గణించినాం ఇది క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఏ కామెంట్రీస్ చూడడం ఏ బైబుల్ బుక్స్ చూడడం ఏ పాస్టర్స్ చెప్పడం మనం చూడం కానీ ప్రభు మనకు ఆ విషయం చూపించిన ఎందుకంటే ఎంతమందికి ఒక ఈ విషయం జ్ఞాపకానికి చూడండి కొరితులు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా కొనతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తప్పుడు దేవుని వీశనాన్ని మనస్కరిస్తప్పుడు సైతాంతన్ దేవుడు సైతానం నువ్వు దేవుని వీషణాన్ని మనస్కరించకున్నావు అంటాడు కాబట్టి మనము ఏ రీతిగా వాటిని మనస్కరిస్తున్నాం చూడండి పద్నాలుగో విషయంలో ప్రకృతి సంబంధి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే వాడు ఇంకా శరీరకంగానే ఉన్నాడు మతపరమైన జీవితం దీనికి సాదృశ్యం అవి అతనికి వెరితనంగా ఉన్నవి అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును అందుకే విభేచనవరం అనకు అవసరం ఈ విషయాలు నీకు అర్థం కావాలంటే విభేచనవరం అవసరం అది ఆత్మ అనుభవం చేతనే ఆత్మ ఆత్మ అనుభవం అంటే పరిశుధాత్మ అభిషేకం కలిగిన వాడే వీటిని గ్రహించగలడు నీలో పరిశుధాత్మ ఉంటే వీటిని చూడగలరు లేకపోతే చూడలేవు ఏదో ఆచారబద్ధంగా ఏదో మెకానికల్ గా ఏదో చర్చలో వాక్యం చెప్పాలా కదా అనేసి మెకానికల్ గా ప్రిపేర్ అయిపోయి వాక్యం చెప్పి వెళ్ళిపోతా ఉంటా కానీ నీలో ఆయన నివసించాడు ఆయన నీలో ఉండి మాట్లాడాడు ఆయన మనలో ఉండి మాట్లాడాలా అంటే ఈ విషయం నీకు అర్థం కావాలి అందుకే చూడండి కొంచెం పైకి పోయి కొంచెం పైన బ్రదర్ దానికి పైన బ్రదర్ హా చూడండి పరిశోధించేవాడు ఎట్లా పరిశోధించాలా అనేది ఇక్కడ పాయింట్ వాక్యాన్ని పరిశోధించేవాడు ఎట్లా పరిశోధించాలంటే దేవుని ఆత్మ మూలంగా ఇంటెలెక్చువల్తో పరిశోధించదు ఈ సెక్యులర్ సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు చదివే ఇంటెలెక్చువల్ గా పరిశోధిస్తారు వాక్యాలు లేకుంటే ఏదైనా పుస్తకాన్ని ఇంటెలిజెన్స్ తోని నాలెడ్జ్ తో పరిశోధిస్తారు వాళ్ళ శక్తితోని వాటిని పరిశోధిస్తారు కానీ మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా వాటిని పరిశోధించాలి అందుకే నువ్వు ఈ ఈ సబ్జెక్ట్ ని ఈ బైబుల్లోని వాక్యాలను రీసెర్చ్ చేసినప్పుడు నీకు పరిశుధాత్మ నడిపింపు చాలా అవసరం అందుకే గంటలు గంటలు పరిశుధాత్మ అభిషేకంలో నువ్వు సమయం నీకు కృపవారులు అంటే వాటిని ప్రాక్టీస్ చేయాలా భాషల వారు భాషలను ధ్యానించుకో శృతించుకో గనపరచుకో దేవుణ్ణి అది భాషల్లో మాట్లాడేవాడు తన స్వంతానికి లాభం చేకూర్చుకున్ను గాని ప్రవచించేవాడు సంఘక్షేమాభివృద్ధి గురించే ప్రవచిస్తుంది వాక్యం కాబట్టి మనం ఎప్పుడు నిస్వార్థమైన సేవ ఇతరుల కొరకు సేవ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రవచన వరానికి మనం ప్రార్థిస్తాం అందుకే కళ్ళం బైబిల్ ప్రాఫస్యాన్ని ఎందుకు పెట్టుకున్నాం పేరు ప్రవచనానికి ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే సంఘాలు ప్రవచనానికి ప్రాధాన్యత ఇవ్వం ఆదరణకరంగా చెప్పుకోవడము లేక ఏదో ఒక వాక్యము సండే చెప్పుకోవాలి కాబట్టి లేక నియామక దినం నియామక దినేంది ఈ రోజు ఈ రోజు ఒక సండే మన వచ్చేది ఇంకొక సండే కోతకాలాప పండుగ ఆల్ సోల్స్ డే ఇట్లా కొన్ని డేస్ పెట్టుకుంటారు యూత్ ఫెస్టివల్ డే విమెన్ ఫెలోషిప్ డే అట్లా డేలు నియామకాలు పెట్టుకొని నియామక దినాలు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు దానికి తగ్గినట్లు వాక్యం మాట్లాడుతూ ఉంటారు దానికి తగినట్టు సిద్ధపడతా ఉంటారు కానీ మనం అక్కడ ఉండడానికి వీల్లేదు ఆయన ఆత్మకి అవకాశం వల్ల ఆయన ఆత్మ చేత నడిపింపబడుతూనే వీరిని నువ్వు గ్రహించి వాటిని పాటిస్తేనే నువ్వు శ్రమల నుంచి తప్పించుకోగలవు లేకుంటే శ్రమలో ఎరిగిపోతాం మనం సాధారణంగా సేవా జీవితాలను ఎవరి నేను సవాల్ చేస్తే ఖచ్చితంగా సైతానికి అవకాశం దొరుకుతుంది నేను క్రైస్తవ జీవితంలో చూసినా ఎందుకు మంత్రాలు పనిచేస్తాయి క్రైస్తవ మంత్రం కొన్ని సమస్యల క్రితం నేను వాక్యం చెప్పిన మనకు రికార్డింగ్ లేదనుకుంటారు క్రిస్టియన్ విచ్్రాఫ్ట్ ఆ పదం పేరు మంత్రము అంటే ఏంది అంటే మంత్రం యొక్క ఫంక్షన్ దాని యొక్క దాని పనితనము గాని దాని పర్పస్ దాని పర్పస్ పర్పస్ అంటే మంత్రం యొక్క మంత్రం దేనికి ఉపయోగిస్తారు మనుషులని ఆకర్షించుకోవడం కొరకు ఉపయోగిస్తారు క్రైస్తవం అంటే మంత్రం గుణగణం ఏంటంటే మనుషులని ఆకర్షించుకోవడం అయితే ఎందుకు ఆకర్షించుకుంటది ఆకర్షించుకుంటే వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతా నువ్వు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతావు కాబట్టి అది సాధారణంగా అనులలా కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఈ రోజు యుగ ఇది ఎక్కడ ఉంది అంటే మనుషులు ఆకర్షించుకోవడం క్రైస్తవ సంఘంలో కనిపిస్తూ ఉంటాయి ఎట్లా ఆకర్షించుకోవాలా ఇంటెలిజెన్స్ చూపించి కానీ నువ్వు ఆకర్షించుకోవాల్సింది నీ తట్టు కాదు ప్రభు తట్టు అన్న విషయం ఎప్పుడో మర్చిపోయినా మూడి డిఎల్ మూడి అనే గొప్ప సేవకుని గురించి మనం చాలాసార్ ధ్యానిస్తూ ఉంటాం ఎన్నిసార్లు నేను ఆయన గురించి చెప్పినాను ఆయన చాలా గొప్ప సేవకుడు నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ ఆ కాలంలో సేవకుడు ఆయన మంచి సేవకుడు కానీ ర్యాప్చర్ కల్ట్ బోధకుడు ఆయన ఆయన నేను తక్కువ మాట్లాడతలేను కించపరచలేను కానీ మంచి సేవకుడు కానీ ర్యాప్చర్ కల్ట్ బోధకుడు ఆయన రాసిన ఒక బుక్ ఉండే ఆ బుక్ లో సంఘం ఎట్లా ఎత్త ఇవన్నీ విషయాలు రాసేడు దురదృష్టము ఆ బుక్ చదలు తినేసినే ఒక్క పేపర్ కూడా మిగలకుండా మంచి మంచి పుస్తకాలన్నీ చదవిదేసినాయి ఈ దృష్టిలో మంచి మంచి పుస్తకాలేమో అది దేవుని యొక్క ఆత్మవేశం చేత నచ్చబడితే చదలు కూడా తినకపోయాడు కొన్ని బైబిల్స్ని కొన్ని మంచి పుస్తకాలున్నాయి మళ్ళీ వాటిని ముట్టలే చదులు కానీ వీటిని పుట్టిన చెదలు సరే అనేసి నేనేం చెప్తలేదు అది తప్పు కాబట్టి చెదలు తినేసినాయి కాబట్టి దేవుడు పర్మిషన్ చేసినా అది దేవునికే తెలుసు కానీ మనకు తెలుసు ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు పాత నిబంధన కాలంలో పాత నిబంధన పుస్తకాలలో ఆధారం కూడా లేదు ర్యాప్చర్ సంబంధించింది భవిష్యత్తులో జరగబోయే అంత గొప్ప కార్యము అది నిజంగా దేవుని యొక్క ఆత్మవేశం చేత బయల్పరచబడింది అయితే ఎందుకు ఒక్క ప్రవక్త దాని గురించి ప్రవచించలేదు ఆయన డిఎల్ మూడి గొప్ప సేవకుడు కానీ ర్యాచర్కల్ బోధకుడు ఆయన ఒక ఆదివారం చర్చ్ వాక్యం చెప్పినాక అట్లా గేట్ దగ్గరలో వాళ్ళ వాళ్ళకు ఒక గుణగణం ఈ ఆ ఇంగ్లీష్ వెస్టర్న్ కంట్రీస్ పాస్టర్స్ వాక్యం చెప్పినాక అందరి ఇంటి వెళ్ళకము అట్లా గేట్ దగ్గర లో కరచలనం చేస్తా ఉంటాడు పాస్టర్ అందరు ఇంటికి వెళ్తామంటే వందనాలు పా వందనాలు పాస్తారంటే వందల వందలు చెప్పి అందరినీ పంపిస్తా ఉంటాడు అయితే ఒక సండే ఆయన వాక్యం చెప్పినాక ఆ నిలబడి అంటే అందరు వచ్చి పాస్టర్ మీరు ఎంత బాగా వాక్యం చెప్పినారు పాస్తారు అనేసి అందరు కంగ్రాచులేషన్స్ చెప్పిపోతున్నారంట అప్పుడు ఆయన ఇంటికి పోయి మోకాలుంటి చాలాసేపు ఏడ్చిండట ఏడ్చి ప్రవ్వా నేను వాక్యం చెప్తే వాళ్ళు నిన్ను చూడలేకపోయినారు నన్ను చూసి నన్ను చూసి మెచ్చుకుంటున్నారు నేను తప్పు చేసిన ప్రవ్వ నన్ను క్షమించ ప్రవ్వా అని చాలా ప్రార్థన చేసి ఏడ్చిండట ఆ వారమంతా ఏడ్చిపోయి నెక్స్ట్ డే నెక్స్ట్ సండే వాక్యం చెప్తే అప్పుడు అందరూ అక్కడ నిలబడి ఇంటికి వెళ్తేపుడు మాస్టర్ మన ప్రభు ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ప్రభు గురించి స్థుతి అర్పించినట్టడు ఆయన చెప్తున్న విషయాలలో ఆయన రాష్ట్ర పుస్తకాలను నేను గ్రహించగలిగింది ఏంటంటే నువ్వు చెప్పేటి నీ ఆకర్షణ కొరకు చెప్పుకుంటున్నావా క్రైస్తవ మంత్రం అంటే అది క్రైస్తవ క్రిస్టియన్ విచ్ అంటే అది నువ్వు చెప్పే వాక్యము మనుషులను ఆకర్షించుకోవద్దు నీ తట్టు ఆకర్షించుకోవద్దు నువ్వండి నువ్వు కూడా గల్ల కలిసిపోతావు సమయల్తను బాలో సమయ్ చెప్పు ఏలి ఏలి సమస్యను తీయబోతున్నాను తీసేస్తాను ఈ లోకంలో నుంచి ఎందుకు నువ్వు మనుషులను ఆకర్షించుకుంటున్నావు ప్రభుత్వ ఆకర్షిపనిస్తలేవు నువ్వు మనుషులని నా దేవుని మందిరానికి నేను ద్వార ఉండాలని ఆశిస్తున్నా అంటాడు దావిది రాజు ఎందుకు దేవుని చెత్త నడిపించడం కొరకు మనుషులని ద్వారపాలకుని పనది మందిరంలోనికి రండి అందరు రండి ఆహ్వాని ఆహ్వానించేవాడు ద్వారపాలకుడు వాచ్మెన్ ఒక గొప్ప వాచ్మెన్ లాగా ఉండి మనుషులని ప్రభు చెంత నడిపించాలన్న ఆసక్తి కలిగిన మన సేవ జీవితం కూడా అటువంటిదే మనం కూడా ఆ రీతిగా ఆకర్షించుకోవాలి చూడండి ఒక రెండు మూడు విషయాలు చూపించి వాక్యం ఏమి మనం తిరిగి దానికి వెళ్లిపోతాం ఆరవ వచనంలో రెండవ అధ్యాయము ఆరవ వచనం పరిధిలో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనంలో పరిపూర్ణలైన వారి మధ్య జ్ఞానం ను చూడండి పరిపూర్ణలు అంటే దేవుని అందు సంపూర్ణంగా తయారైన వాళ్ళు వాళ్ళ మధ్యలో మనం వాక్యం చెప్తున్నాం అంటే మీరందరూ ఎంతగానో వాక్యంలో అభివృద్ధి పొందినవారు మీరెందరో అంతగా వాక్యంలో అభివృద్ధి పొందిన వాడికి ఈ వాక్యం చెప్పబడుతుంది అంటే మీ లెవెల్ ఎక్కడుంది చూసుకోండి మీ లెవెల్ ఎక్కడుంది పరిపూర్ణత అంటే ఉన్నత స్థితి ఆకాశ వాసులు చేస్తారు అందుకే మనం ఇప్పుడు ముడవ బూరకు సంబంధించిన విషయంలో దయచేస్తప్పుడు ఆకాశం ముందునే వాళ్ళు కింద పడవబడింది పెద్ద నక్షత్రం నక్షత్రం అంటే నక్షత్రం అంటే దేవుని సేవకునికి సేవకులకు సాదృశ్యం ఇది పెద్ద నక్షత్రం అంటే ఒక సమూహం ఇది పెద్ద నక్షత్రపు సమూహం ఆకాశం నుంచి పడవేయబడింది అంటే నక్షత్రం అంటే సువార్త ప్రకటించి అనేకలను దేవుని చేత నడిపించే దేవుని బిడలకు సాదృశ్యం ఇది మూడు గుంపులకు సాదృశ్యం కానీ ఆకడ నుంచి క్రింద పడద్రోహపడింది అది ఎందుకు పడద్రోహపడింది ఎందుకు పడద్రోవ్యు చెప్పండి నువ్వు ఆకాశ చెప్పుకొని భూనివాసి లాగుంటే వస్తావు నువ్వు ఆకాశ వాస్తవి అని నేను రక్షణ పొందినవాడిని బాప్స నేను సేవ చేసిన అది చేసి నీ గురించి డబ్బా కొట్టుకున్నప్పుడు నువ్వు భూనివాసివే కాబట్టి అక్కడ ఎందుకు ఉండాలా కిందనే పడవేయబడాలా కాబట్టి మతపరమైన జీవితం అంతా క్రింద పడవే పడుతుంది అన్న విషయం యుగ సమాప్తిలో అది హెచ్చరికలాగుంది అది నెరవేరేది నాల్గో బురం తర్వాతనే అది నేను వచ్చేవారం నుంచి మనం నాలుగో బుర్ర చూడబోతున్నాం ఖచ్చితంగా చూడండి త్వరగా కాబట్టి మీరు పరిపూర్ణులైన వారు మీరంత పరిపూర్ణైన వారు మధ్య జ్ఞానమును బోధించుచున్నాము కాబట్టి మీరు సంపూర్ణంగా తయారైనాక మీరు సంపూర్ణంగా తెరనాక మీరు జ్ఞానంలో అభివృద్ధి పొందినాక ఇంకా మీరు చిన్న పడానికి ఎందుకు అవకాశం ఇస్తారు పడిపో అవకాశం లేదు కానీ అది ఈ లోక జ్ఞానము కాదు మనము ప్రకటించేది ఈ లోక జ్ఞానము అసలే కాదు ఎందుకంటే మనం ప్రకటించేది ఈ లోక జ్ఞానం అయితే ఏదో పుస్తకంలో ఉంటది ఏదో టీవీ ఛానల్స్ ఉంటది ఎక్కడ ఒక స్థలంలో ఉంటది ఇది ఎక్కడ కనిపిస్తలేదంటే మనం చూడండి అందుకే తోమతో అంటాడు తోమ నువ్వు నమలేదు కరెక్టే ఇదిగో గాయాలు అన్నప్పుడు ఆయన క్రింద సాగిలపడి నా ప్రవ్వ నా దేవా అని అతన్ని స్వీకరించిందక ఆయన ఒకటే మాట అంటాడు చూసి నమ్మిన వానికంటే మీకందరు తెలిసిన వాక్యం చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధనియుడు చూసి నమ్మడం అంటే ఏం చెప్పండి ఆ ప్రకృతి సహజంగా చూసట చూడడం అంటే ఈ మాంసపు కనులతో చూడడం మాంసపు కనులతో చూసేవాడు ఎథియిస్ట్ అంటే సెక్యులరిస్ట్ అంటే సైంటిస్ట్ సైంటిస్ట్ కళ్ళకు కనిపించే నమ్ముతాడు భూమి ఆకరణ శక్తి ఎక్కడుందిరా అంటే వాడు చూపించలేడు మళ్ళా గాలి ఎక్కడ ఉందిరా అంటే చూపించలేడు మళ్ళా వాడు ఏమి చూపించలేడు వాడి బలింతలు వానుకున్నాయి ప్లానెట్స్ ఎందుకు ఒకదాని ఒకటి చెప్పలేడు వాడు ఎందుకు వాటి ఆర్బిట్స్లో అవి కొన్ని వేల సమాచారం జరుగుతున్నాయి చెప్పలేడు వాడు ఎవడు పెట్టిండి వాటికి అంత జాగ్రత్తగా దేని ఆర్బిట్ లో దేని సర్కుల్లో దేని సర్కుల్లో దాన్ని పెట్టిండు అవి కొట్టుకోకుండా దిగుతా ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎందుకు కొట్టుకుంటలేవు ఎవడు పెట్టిండు అక్కడ వాటి అంత బ్యాలెన్స్ భూమికి పునాది వేసిన సైంటిఫిక్ చెప్పలేరు ఎగ్జాంపుల్స్ ఎవరు జస్టిఫికేషన్స్ ఇవ్వలేడు పిచ్చితనం అన్నాడు ఎందుకంటే ప్రకృతి చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి వేరితనంగా ఉంటది కానీ నిరర్థకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము ఈ లోకతీతమైన బోధ కానీ ప్రకటించేది మర్మమైనట్టి దేవుని యొక్క జ్ఞానం కాబట్టి అక్కడి నుంచి మనకు బయలుపరచబడింది ఒకటి చూడండి మీకు ఒక విషయం చెప్పాలా ఇటువంటి సత్యంలోకి వచ్చిన వాడు ఎవడన నేనే గాని మీరే కాని ఇక్కడ నిలబడితే నా తను మాట్లాడుతున్నది ఖచ్చితంగా నీ మాట్లాడతాడు అది గ్యారెంటీ నాకు ఎందుకంటే నేను చూసిన లాస్ట్ ఆల్మోస్ట్ వన్ సిక్స్ మంత్స్ నుంచి నేను చూస్తున్నా నాలుగైదు స్థలాలకు వెళ్ళి లేపిండు మన సరుకులకి వెళ్ళి అంటే మీకు డైరెక్ట్గా పరిచయం కాకపోవచ్చు ఎందుకంటే కేబిపిఎం వాట్సాప్ ఛానల్లో కొంతమంది తగిలింది వాళ్ళు ఈ విపరీతంగా వినేసి ఇంక పోయి వాళ్ళు స్టార్ట్ చేసేసినారు సేవ అది యాక్చువల్గా మీరు చేయాల్సిన సేవ మీరు చేయలే నేను చెప్తున్నాను కొంత మీరు అంత అందరి గురించి నేను చెప్తలేను మీకు ఇది అందింది ఈ వాక్యం ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి మీకు అందింది కానీ మీరు చేయలే కొత్త వాళ్ళు చేస్తున్నారు వీటిని మీకు ముక్కుముఖం తెలియని వాళ్ళు ఈ కేబిపిఎం వాళ్ళ నేర్చుకుని వీటిని మొత్తం డౌన్లోడ్ చేసుకున్నారట లాస్ట్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వాక్యాలన్నీ డౌన్లోడ్ చేసుకుని సీల్ రాసుకొని విని ఎక్కడెక్కడ పడపోయి వాళ్ళు ప్రకటిస్తున్నారు ఎక్కడెక్కడో చెప్పండి మొదటి వారు కడపటి వారు అవుతున్నారా లేదా నేను మీ గురించి మాట్లాడతలేను ఒకవేళ మీకంత తగుల్తే మీరు మీరు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి మీరు చెప్పకపోతే ఇది ఆగిపోతుందా నేను చెప్పకపోతే మీ దగ్గరికి మీ దగ్గరికి రాకుండా ఆగిపోతుందా ఖచ్చితంగా కాదు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేడు మళ్ళీ ఫిలిప్తో నపుంస కూడా అదే అంటున్నాడు ఫిలిప్తో నేను చదువుతున్నాను పొద్దుటి నుంచి సాయంత్రం చదువుతున్నాను యేషయ గ్రంథంలోని ఆ వాక్యం ఈ వాక్యం ఎవరి చెప్పబడిందో ప్రవక్త గురించి చెప్పబడిందా మరి ఒక్కరి గురించి చెప్పబడిందా అని ఫిలిప్ తో నడుతున్నాడు నీకు తెలియదా అంటాడు ఫిలిప్ అప్పుడు నప్పుంసంటాడు నా కూడా చూపిస్తే కదా నాకు ఎవరైనా బయలుపరిస్తే కదా నా కూడా దీన్ని అర్థం చేస్తేనే కదా అందుకొక నిన్ను ఫిలిప్ లాగా ఎన్నుకున్నాడు నీ పేరు ఫిలిపేనా లేదు ఫిలిప్ ఇక్కడ ఉన్నాడా ఫిలిప్ అనేటైనా లేడా ఫిలిప్ నీ ఫిలిప్ ఉంటాడు ఫిలిప్ ఉంటాడు ఎక్కడొక జగన్ నాకు తెలుసు ఖచ్చితంగా ఉంటాడు మళ్ళీ నువ్వు చెప్తున్నావా అంటే నువ్వు నేను నిన్ను కించపరచడానికి నేను చెప్పాను ఎందుకంటే మిమ్మల్ని హర్డ్ చేయడం కాదు ఈ వాక్యం అని మీరు పర్ఫెక్ట్ గా తయారంటే పరిపూర్ణలో ఉంది ఇక్కడ మీరు పరిపూర్ణంగా తయారైన వాళ్ళు కాబట్టి మీరు ఇంకా ఇవి చెప్పాలా లేకపోతే నాకు తెలుసు ఇది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది నాకు తెలిసి ఇది లండన్లో ఇద్దరు ముగ్గురు వింటున్నారు వాక్యం మీరు అనుకుంటున్నారా ఇక్కడికి ఆగిపోతుంది సికింద్రాబాద్కి ఆగిపోతుంది అనుకుంటారా వరంగల్కి వెళ్ళిపోయింది ఒంగోలుకి వెళ్ళిపోయింది మార్కాపూర్కి వెళ్ళిపోయింది ఇంకెక్కడెక్కడ పోతుంది గుంటూరుకి వెళ్ళిపోయింది లండన్ వరకు వెళ్ళిపోయింది నాకు తెలుసు ఇంకెక్కడెక్కడ వెళ్తుంది బీదర్కి వెళ్ళిపోయింది ఇంకెక్కడెక్కడికి వెళ్ళిపోతుంది నాకు తెలిసి మనం వెళ్ళిన అవసరం లేదు ఎందుకంటే అది ప్రకృతి సజ్జమైన సేవ మనమే పోయి కాదు రాంగ్ అందరూ వెలిగింపబడాల ఆత్మచేత వెలిగింపబడి ఈ సత్యాన్ని గ్రహించి అనేకులు పోయి ప్రకటిస్తావు అంటే దేవుడు ఎందుకు నీ కార్యాలు చేయడు చెప్పండి ఖచ్చితంగా నీ కార్యాలు చేస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన కార్యం ఇంతకాలం చూడండి నిజంగా దేవుని ప్రేమి దేవుడు నిన్ను ప్రేమించినవాడైతే తొమ్మిదవసారి చూడండి ఇందుకు గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించిన కంటితో చూడవాటిని నువ్వు నిజంగా దేవుని చేత ప్రేమింప ప్రేమింపబడ్డవాడవైతే నువ్వు నీ కంటికి ఇవి నీ ఆత్మ కనిపించడానికి నీ హృదయ నేత్రంలకి అవి కనిపించాలా నిజంగా నువ్వు దేవుని దేవుడిని ప్రేమించినవాడైతే నేనంటున్నా నన్ను ప్రభు ప్రేమించి నాకు బాగా నేను చాలా స్థిరంగా చెప్పగలను నన్ను నా ప్రభు నా వెంట ఉన్నాడైనా ఎన్నట్టు విడవలేదు నన్ను గాడంతకార లోయలో పోయినా కూడా నన్ను ఆయన విడిచిపెట్టలేదు నన్ను భయంకరమైన సేవల గుండా కూడా నన్ను విడిచిపెట్టలేదు భయంకరమైన రోగాల గుండా నన్ను విడిచిపెట్టలేదు అన్ని రోగాలు రివర్స్ చేసింది నా లైఫ్ లో డాక్టర్లకు అర్థం కాని రోగాలు రివర్స్ చేసింది ఆయన ప్రేమ కాబట్టి తను ప్రేమించే వారికి వీటిని చూపిస్తున్నట్ట చూడండి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదుకి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు మూడు పాయింట్స్ అవి నీ కళ్లకు కనిపించవు చెవికి వినిపించవు నీ హృదయానికి గోచరం కావు అంటే గ్రహింపలేవు కన్నీ ఆత్మకివి బయల్పరచబడతాయి ఇవన్నిటి నువ్వు ఆత్మావేశం చేతనే తెలుసుకోవాలి అందుకే నీకు పరిశుధాత్మ అభిషేకం నువ్వు పరుషులతో ముందుకొని కొట్టుకుంటావు చేయి కాళ్ళు శరీరం కొట్టుకుంటది ఏం లాభం నువ్వు ఎంత కొట్టుకున్నా కానీ పొద్దున అర్ధ గంట సేపు భాషలో ప్రార్థన చేస్తాను కొట్టుకున్నా కానీ ఏం లాభం వీటిని గ్రహించకపోతే నేను కూడా భాషలో ప్రార్థన చేస్తాను భాషలో పాటలు పాడతాను నేను నాకు ఇచ్చిండా ఆ ఆధిక్యత ఇచ్చిండ ఆ వరం ఇచ్చిండా నేను ఆయన మహిమపరుస్తాను కానీ పబ్లిక్ లో చేయను పబ్లిక్ లో భాషలో చెప్పాను భాషలో ఎందుకంటే ప్రైవేట్ లైఫ్ లో నేను ఆయన సృష్టించుకుంటా ఒంటరిగా ఉన్నప్పుడు భాషల్లో గంట సేపు లేకపోతే బండి మీద పోతడు బస్సులో పోతే భాషలో ప్రార్థన చేసుకుంటేనే పోతా నాన్స్టాప్ ఎన్ని గంటలనే చేసుకుంటా పోతా నేను తెలుసు ఎందుకంటే ఆ రీతి చేసుకుంటే నాకు లాభం చేకూర్చబడుతుంది నా జీవితానికి లాభం చేకూర్చబడుతుంది కానీ నేను ఎక్కువ మటుకు ప్రవచనాలకే ప్రాధాన్యత ఎందుకంటే ఇది నిస్వార్థమైన సేవ మతపరమైన జీవితం స్వార్థపూరితమైన జీవితం ప్రవచనవరం ప్రవచన అనుసారమైన సేవ నిస్వార్థమైన సేవ ఎందుకంటే ఇతరుల బాబోగులు చూసుకునే సేవ ఇది ఇతరులకు ఇతరుల క్షేమం ఇతరులకు క్షేమ నువ్వు కలిగించే సేవనే ప్రవచనపరమైన సేవ ఎందుకంటే నువ్వు హెచ్చరించబోతున్న మనుషులని నీకు మీదికి శ్రమ రాబోతుందని హెచ్చరించాడు సేవ్ అటువంటి సేవ నీకు అనుగ్రహించిన దేవుడు ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలా అందుకే మనము ప్రకృతి సహజంగా వీటిని స్వీకరించాడు ఇంటెలిజెన్స్ ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇంటెలిజెన్స్ చేసినానని కానీ నాకు ఏం కాలేదు ఎప్పుడైతే నా ఇంటెలిజెన్స్ తీసేస్తున్న ప్రవ్వా ఇది పనికి ఇంటెలిజెన్స్ నీ మనసు నాకు అనుగ్రహించి అందుకే పోవాలంటాడు క్రీస్తు కలిగిన మనసు మీరు ధరించుకోలేడు ఆయన మనసు ధరించుకుంటే ఆయన మనసులకెళ్లి వచ్చిన ఈ వాక్యం నువ్వు అర్థం చేసుకోగలరు లేకుంటే ఎప్పటికీ అర్థం కాదు ఈ వాక్యంని పదో వర్షం చూడండి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ బయలుపరిచి ఉన్నాడు ఇవన్నీ ఆత్మ వల్ల కంటితోని కాదు హృదయంతో కాదు చెవులతోని కాదు ఇంటెలిజెన్స్తో అసలే కాదు అది ఆయన ఆత్మ మూలంగా వీటిని బయలుపరచాల తర్వాత చూడండి కొన్నిటిన ఆత్మ అన్నిటినీ పదవ వచ్చంలో ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ప్రకృతి సహజంగా ఉండే మనుషుడు ఎట్లుంటాడో దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎట్టుంటాడో అన్న విషయము అక్కడ ఉంది చూడండి పదకొండవంలో కింద భాగంలో మనుషుని సంగతులు అతని లో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు అందుకే నీకు దేవుని ఆత్మ అవసరం దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప ఎవరికి తెలవట అందుకే నువ్వు దేవుని ఆత్మ బంధుకుంటే నీకు ఇవి చూపించగలడు లేకుండా నువ్వు ఎప్పుడు చూడలేవు అందుకే ఈ ఉదాహరణకి శాస్త్రులు పరిశీలిచ్చి ప్రభుని ప్రశ్నిస్తారు ఒకరోజు ఏమని ప్రశ్నిస్తారు చెప్పండి ఒకరోజు అబ్రాహ్ము నన్ను చూచెను అబ్రాహ్ము నన్ను చూచెను అన్నప్పుడు ప్రకృతి సహజంగా ఉన్న ఆ పాస్టర్స్ ఎట్లా రియాక్ట్ అయితారు నీకు ముప్పై ఏళ్లు కూడా సరిగా ఎట్లా చూసినావు యాభై ఐదు అండ్ అట్టడా యాభై ఏడు కూడా లేవు నీకు నువ్వెట్లా చూసినావు అబ్రాము కాలం ఎప్పుడో గతించిపోయింది కదా అప్పటికి థౌజండ్ ఇయర్స్ దగ్గర దగ్గర ఏ స్ప్రోకి ముందు థౌజండ్ ఇయర్స్ ముందుంటాడు ఆయన ఆల్మోస్ట్ థౌసండ్ ఇయర్స్ క్రితం ఉన్న మా పితరుడు అబ్రామ్ని నువ్వు చూసినావా కానీ ఆత్మావేశ ఆత్మచేత బయల్పరచబడ్డ ఈ విషయం మీరు గ్రహించండి అబ్రాహ్ని నన్ను అబ్రామ్ కంటే ముందున్నవాడా లేదా అబ్రామ్ కంటే ముందు ఉన్నవాడలేదా ఆయన అన్నాడు నేనే అల్ఫయో నేనే ఒమేగయో అంటే అర్థం నేను చెప్పండి మొదటి వాడను నేనే మళ్ళీ ఆయన ఎవడు ఆయన ముందు ఇంకొవరని ఉన్నారా మొదటి వాడను నేనే కడిపట్టి వాడను నేనే అంటే నాకు ముందర్వాత ఎవడు ఉన్నాడు నేను ఒక్కనే నేనే అన్నప్పుడు మోసాడిన ప్రశ్న కిందికి పోయినప్పుడు నేను ఏం చెప్పాలి ఎవరికి నీ గురించి నీ పేరు ఏంటంటే నేనే అని చెప్పు నేను నేనే నేను అనువాడను ఉన్నవాడైన అంటాడు నేను నేనే అనువాడను ఉన్నవాడను అంటాడు కాబట్టి అల్ఫై అంటే మొదట ఉన్నవాడను నేనే కడపట్టును ఉండేవాడను నేనే బట్ ఆయన అంటే ఎవరు మరి చూడండి శాస్త్రోత్ పరిశ్రమకి ఈయన సంగతి బాధల్స్ ఈయన దేవదూషణ చేస్తున్నాడు అన్నాడు దానికి ముందే ఆ సందర్భం వేరే ఈయన దేవదూషణ చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఒక రోగిని స్వస్థపరుస్తాడు ఏ రోజు విశ్రాంతి నమ్మున ఒక రోగిని స్వస్థపరుస్తాడు అప్పుడు స్వస్థపరచక ముందు కదా కుంటి నీ నీ పాపములు క్షమించబడ్డై నీ పరు లేచి నడువు అంటాడు నీ పాపములు క్షమించబడ్డై ఐ హ్యావ్ ఫర్ యువర్ సింగ్స్ అంటాడు ఇంగ్లీష్ లో ఎవరైనా ఆహా అప్పుడు వీడు దేవదూషణ చేస్తున్నాడు దేవుడు తప్ప ఎవడు క్షమించలేడు కదా పాపములు వాళ్ళు అంటారు దేవుడు తప్ప ఎవరు క్షమించలేరు మళ్ళీ నువ్వు నువ్వెట్లా క్షమిస్తున్నావు అంటాడు అప్పటికి కూడా వాళ్ళు గ్రహించలేదు ఆయన దేవుడని ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు అంటే నేను దేవుడని కానీ నువ్వు ఆత్మీయవేశంతో ఉన్నవాడవైతే గ్రహిస్తావు ఆయన డైరెక్ట్గా చెప్తుండే నేను దేవుడిని మనసుకు మరి ఏమంటున్నాడు పాపములు క్షమించటకు అధికారం కలదు దేవునికి తప్ప ఎవరికి అధికారం లేదు పాపాలు క్షమించండి కానీ అంటుండ్రు నేను నీ పాపాలు క్షమించిన లేచినడువు అన్నాడు అంటే ఆయన దైవత్వాన్ని అప్పటికి గ్రహించలేకపోయినారు మనుషులు ఈ రోజు కూడా గ్రహించలేరు ఈ రోజు కూడా మనుషులు గ్రహించారు కానీ ఇంతగా నువ్వు నేర్చుకున్న ఈ విషయం ఆత్మ ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలనేసి మనం పదకొండు పదమూడవ వర్షంలో చూస్తాం పదమూడవ వర్షంలో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక మనం ఎవడో మనుషుల ద్వారా నేర్చుకోవద్ద అంటున్నాడు ఈ వాక్యం మనుష్య జ్ఞానము చూడండి మరోసారి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఎవరి దొరికే నేర్చుకోవద్దు మనము ప్రభు దొరికే నేర్చుకోవాలని ఇక్కడ వాక్యం చెప్తుంది కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ప్రకృతి సహజంగా చూడద్దు ఎందుకంటే మనము రక్షణ బుదినాక ఆత్మ స్వరూపులుగా అవుతాం కదా ఆత్మలో సంపూర్ణంగా ఎదగాల గళితి రక్ష పథకాలు చేస్తాం కదా ఎవడు కూడా ఆత్మలో జన్మించి శరీరంలో పరిపక్వం చెందాడు వాడు బుద్ధిలేనాడు అంటాడు ఓ అవివేకి గలితిలారా అంటాడు ఓ అవివేకి గళితిలారా మిమ్మడు ఎవరిని భ్రమపరిచను మిమ్మల్ని ఎవరు మోసపరిచాను మీరు ఆత్మలో జన్మించి శరీరంలో పరిపక్వం చెందుతారా అంటే రక్షింపబడి మళ్ళా ఉల్టా పోతారా శరీరంలో ఎవడు పరిపక్వం చెందొద్దు ఆత్మలో జన్మించిన వాడు ఆత్మలోనే పరిపక్వం చెందాల నువ్వు మళ్ళా శారీరకంగా పోతున్నావు అంటే మనుషుల జ్ఞానాన్ని నువ్వు ఆచరిస్తున్నావు అనుసరిస్తున్నావు ఈరోజు క్రైస్తవ జీవితం బలైన అదే వాళ్ళెందుకు అందరు శ్రమల గుండ ప్రతి క్రైస్తవుడు ఎందుకు హత సాక్షి అవుతున్నా వాడు ఆత్మలో జన్మించి శరీరంలో పరిపక్వం చెందుతున్నాడు అందుకే ఈ లోకాన్ని సంపాదించుకుంటాడు వ్యక్తిగత గుర్తింపు కొరకు వాడు ప్రయాస మనం అట్లా ప్రయాసపడం మనం ఆయన మరణ భూస్థాపన పూర్తాలు ఆల్రెడీ పాల్పొందిన వాళ్ళం కాబట్టి మనము ఇంకా ప్రకృతి సహజంగా ఉండం పాతవి గతించినవి సమస్తం కృతమైన కాబట్టి మనం అన్నిటినీ ఆత్మతోను ఆత్మ సంగతలను ఆత్మ సంబంధమైన వాటితోనే సరిచూర్చుకోవాలా ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించినాము ప్రకృతి సహజంగా బోధించాం లాజిక్ సైంటిఫిక్ రీజనింగ్ అవి మనం చూపించదు పైగా నాకు చూపించేవిడు మీకు కూడా చూపిస్తాడు అంతే కదా నేను వాడే బైబుల్ వేరే మీరు వాడే బైబుల్ వేరే కాదు కదా అందరం ఒకటే బైబుల్ మాట్లాడుతున్నాం మళ్ళీ నాకు కనిపించినప్పుడు నీకెందుకు కనిపిస్తాడు అంటే నువ్వు ఇంకా ప్రకృతి సహజమైన కనులతో చూస్తున్నావేమో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో ప్రవ్వా నేను ఒకవేళ ప్రకృతి సహజమైన కనులతో చూస్తున్నా ఆత్మీయమైన కనులతో చూస్తున్నా నాకు మాట్లాడు ప్రవ్వా ఆదమలతోని దేవుడు మాట్లాడేండు ఏమని మాట్లాడేడు ఇది తిన్ననాడు మీరు చచ్చేదరు నిశ్చయంగా చచెదరు అప్పుడు వాడు వచ్చేవరుడు మీ ఇది నిజమా ఇది నిజమా నీకు ఆల్రెడీ నిజం బయలుపరచబడింది బయలుపరచినాక ఇది నిజమా అని వాడు వచ్చి ప్రశ్నిస్తున్నాడు అప్పుడు నువ్వేమల్ ఇది నిజము ఎందుకంటే నాతో డైరెక్ట్ మాట్లాడిన దేవుడు ఇది నిజము అని అనలేదు కాబట్టి మోసపోవలసి కాబట్టి హవ మోసపోయినట్లు క్రైస్తవులు మోసపోతాడని కొరింతల్ రాష్ట్రపతిలో పౌలు చూపించలేదు మనకి కొంచెం అవివేకంగా మాట్లాడిన మీరు నన్ను సహించండి అని చెప్తాడు నాకు గ్యాప్ ఉంది కొన్ని సంవత్సరాల క్రితం సంపద యశ్వంత నేను ముగ్గురము ఒక పబ్లిక్ మీటింగ్ చర్చి లో మీటింగ్ ఉంటే పోయినాం మెదక్ లో యశ్వంధురా ఫస్ట్ వాక్యం చెప్తుండీ కొంచెం అవివేకంగా మాట్లాడాలా కొంచెం అవివేకంగా మాట్లాడను మీరు నన్ను సహించుడి అని స్టార్ట్ చేస్తే యశ్వంధురా చేసిన తప్పు నాకు తెలిసిన పక్కన ప్రకృతి రచమ్ లో తప్పులు చేస్తాడు సిగ్గుపోటుకుంటాడు దెబ్బలు తింటాడు కొంచెం వివేకంగా మాట్లాడను నన్ను సహించండి అంటాడు అని చదివిండినా అక్కడ ఉంది అవివేకంగా ఈయన చదివింది కొంచెం వివేకంగా అని స్టార్ట్ చేసిండు అక్కడ నుంచి ఒక ముసలో లేచిండు ఫాస్త చాలా అరవై ఏళ్ళు అప్పటికైనా పెద్ద పాస్తర్ లేచి అందరి ముందు సవాల్ చేసింది నేను అనుకున్నా దొరికిపోయాండ్రైడ్ సైతానికి రచ్చి మనం దొరకద్దు సైతాన్ని ఎందుకు దొరకాలా సైతాన్ని వాడి పని ఏంది వాడి కించపరిచే పని వాడు దివారాత్రులు మనమే నెలలు మోపుతూ మనం వానికి మనం అవకాశం ఏమవుతుందంటే మనం జాగ్రత్తగా ఉండాలా ఆ రోజు ఆయన కరెక్ట్ గా చదివింటే కించపరచకపోయేటోడ మధ్యలోకి వెళ్ళి లేచి వెళ్ళిపోయాడు డిస్టర్బెన్సే కదా అది ఒక పాస్తరు మధ్యలోకి వెళ్ళి లేచి వాకి ఏం సవాల్ చేస్తే కాంగ్రిగేషన్ మీద ఇంపాక్ట్ ఎట్లుంటుంది అది తక్కిన వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎట్లుంటుంది చాలా భయంకరంగా ఉండి అరొచ్చు అరచు మేము మొత్తం డిస్టర్బ్ అయిపోయినా సంపద గుడి నువ్వు దానికి చాలా డిస్టర్బ్ అయిపోయినా నేనైతే ఎందుకంటే అప్పటికే పాటలు పాడి అందరినీ ఆత్మీయంగా సిద్ధపరుస్తున్నాం మేము ఎందుకంటే ప్రార్థనలు చేసి పాటలు పాడి అందరిని ఆత్మీయంగా సిద్ధపరిచినాక అప్పుడు వాక్యం కొడితే వాళ్ళ హృదయంలో నాటుకుంటే విత్తనం అంతా ప్రిపేర్ చేసినాక ఈయన చేసిన చిన్న మిస్టేక్ వలన మొత్తం డిస్టర్బ్ అయిపోయింది మా సేవ అరొచ్చు ఇంకా మేము సాయంత్రం త్వరగా చేసినాం అట్లా ఉంటది శేవ జీవితం కాబట్టి మనకి చాలా అవసరం ప్రార్థన పూర్వకంగా వెతుక్కోవాలా గంటల గంటలు వెతుక్కోవాలా ప్రతి కండా కనిపిస్తుంది ఒకటి కనిపించినాక ఇంకోటి కనిపించకపోతుందా ఇది జీవ గ్రంథం అని మనకు తెలిసి కూడా మనం వీటిని చూడలేమా కాబట్టి పోయినవారం మనము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయంలో అంతేనా అంతే కదా ముప్పై రెండవ ఇసర్పల్లిని హెచ్చరించి నేను ఇటువంటి శాపాలు మీ మీదికి తెప్పించబోతున్నా ఇటువంటి శిక్ష మీ మీద తెప్పించబోతున్నా అది రెండు సార్లు నెరవేరింది మూడవసారి మన కాలంలో నెరవేరుతుంది మనం పరివారం గణించినము పదిహేనవ నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయంలో అది ఒక ఫస్ట్ టైం నెరవేరడం మనం చూస్తాం చూడండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయం నిర్గామాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం మోషే ఎర్ర సముద్రము నుండి జిన్లను సాగచేయగా వారు శూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచేరి మూడు జాగ్రత్తగా వినండి మనకి ఎప్పుడు తగులుతుంటది మూడు అనే పదం మూడు దినములు నడిచేరి అచట వారికి నీళ్లు దొరకలేదు మూడు దినముల తర్వాత మూడు దినముల తర్వాత త్రీ అంటే ఫైనల్ వార్నింగ్ నీకు ఇంకా వేరే అవకాశం లేదు త్రీ అంటే ఎప్పటికీ లాస్ట్ ఆపర్చునిటీ నీకు ఆల్రెడీ రెండు ఛాన్సెస్ అయిపోయినాయి లాస్ట్ ఛాన్స్ దీని తర్వాత ఛాన్స్ లేదు కాబట్టి మూడు మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు బాగా అర్థం చేసుకోండి మూడు దినములు అరణ్య నడిచిన వాళ్ళకి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదనవి మారా నీళ్లు చేదనివి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అనగా చేదు అని పేరు కలిగను చూడండి నీళ్లు ఎందుకు చేదు ఉన్నాయి అక్కడ అనేది అరణ్యంలో మూడు దినాల తర్వాత వాళ్ళకి చేదు అనుభవం కాబట్టి అరణ్య జీవితం ఇది క్రైస్తవ జీవితం అరణ్య జీవితం అన్న విషయం మనం వినిసలా ధరిస్తూ ఉంటాం ఎర్ర సముద్రము దాటడము ఆ రక్షణ అనుభవము బాప్తిజమనేసి పౌలు జ్ఞాపకం చేస్తాడు హెగులు రాస చూస్తాం మనం వాళ్ళు మేఘం కింద నడిచిరి అది బాప్తిజమానికి సాదృష్టం పౌలు జ్ఞాపకం చేస్తుంటాడు దాని తర్వాత యోడను నది దాటాల్సి కదా ఒకటి దాటినాక ఇంకోటి దాటాల్సి వస్తుంది అవన్నీ ఆత్మీయ చిహ్నాలు ఎర్ర సముద్రము దాటడము బాప్తిజమానికి సాధృష్టం యోర్ధం నిదము పరిశుద్ధాత్మ అభిషేకం సాదృష్టం అని ఆత్మీయంగా ధ్యానిస్తూ ఉంటాం అవన్నీ మీకు ఇప్పుడు చూపించాను దాని తర్వాతనే జరగాల్సిన విషయాలు ఇవన్నీ కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి వారు మూడు దిన తర్వాత అరణ్య మార్గంలో నీళ్లు లేక కానీ వాళ్ళకి దొరికిన నీళ్లు ఎట్లున్నాయి చేదు ప్రజలు మే మేమీ త్రాగుదు అని మీద సనుగుకొనగా శ్రమలలో శ్రనగడం కష్టాలు వస్తే శనగడం అనేది ఇక్కడ నుంచి మనం చూస్తాం మేమేమీ త్రాగుదామని మోసే మీద అతడు యహోవాకు మొరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడిని యహోవాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కఠినలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎలా నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రాయ రానియను నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే అని చూస్తాను ఫస్ట్ టైం ఆయన స్వస్థపరిచే దేవుడు ఇక్కడ మనం చూస్తాను తర్వాత వారికి ఏలీము ప్రాంతం వారు ఏలీము ప్రాంతానికి వచ్చినాక దేవుడు అక్కడ వాళ్ళకి ఏమిచ్చిండ ఈత చెట్లు నీటి పన్నెండు నీటి బుగ్గలు ఈత చెట్లు సరే ఇప్పుడు నేను వాటిని చూపించాను వాటి గురించి అవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు కావాలంటే మీరు వెతుక్కోండి జేమ్స్ నంబర్స్ పన్నెండు నీటి బుగ్గలు అంటే ఏంది డెబ్బది ఈత చెట్లు అంటే ఏంది దేనికి సంబంధించిన కానీ మార అనుభవం అంటే చేదు అనుభవం తర్వాతనే వారికి మధుర అనుభవాన్ని ఇచ్చాడు దేవుడు అన్న ఆ మధుర అనుభవం ఎట్లుంటది పన్నెండు నీటి బుగ్గలు డెబ్బది ఈత చెట్లు ఆ అనుభవం అంటే సమృద్ధికరమైన జీవితము శ్రమల వాళ్ళు కష్టాలు అనుభవించినాక తర్వాత వాళ్ళు ఏలీము అనే ప్రాంతానికి వస్తారు ఏలీము అంటే దైవికమైన స్థలం అని అర్థం కాబట్టి ఏలీము అనే ప్రాంతానికి వస్తారు ఉపమాన రీతిగా అది పరలోకానికి సాదృశ్యం వాళ్ళందరూ శ్రమల గుండా పోయి మారా అనుభవం మారా అంటే మనం పోయేవారం అటు అటుపోయే వారం లేకపోయినా కొన్ని వారాల క్రితం మారా అంటే అది పాయిజన్ అని మనం చూసినాం అది పాయిజన్ కి సంబంధించింది దాని తర్వాత ఘట గురించి ధ్యానించాం కదా పాయిజన్ ఆఫ్ సర్పెంట్స్ అని ధ్యానించిన మనం పాయిజన్ ఆఫ్ సర్పెంట్స్ మిన్నాగుల విషం మిన్నాగుల విషము ఘట విషము ఆ నాగుపాముల క్రూర విషయము అన్న విషయాన్ని మనం ధ్యానించాం అక్కడ కాబట్టి వారు అటువంటి అనుభవం గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఆ అనుభవం నుంచి వారిని బయటికి తీసుకొస్తారన్న విషయం అని యుగ సమాప్తికి వచ్చేప్పుడు కూడా ఇదే జరుగుతుందన్న విషయాన్ని మనం ఈరోజు కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఈ యొక్క వాక్యాన్ని మనం ఈ యొక్క మూడవ బూర సంబంధించిన బోధని ముగించుకుంటాం చూడండి ప్రాణగ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రాణ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వర్షంలో చివరి భాగం అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిని మన ప్రభు శిలం మీద మరణించక ఆయనకి చేదుని అందించింది అన్న మనం ధ్యానించడం కూడా కొంతకాలం క్రిందట వాళ్ళు ఏం చేసిండ్ర అంటే దాహం అన్నప్పుడు ఈ టైం లో గుడ్ ఫ్రైడే రోజు అవన్నీ వాక్యాలు ధ్యానిస్తా గుడ్ ఫ్రైడే ధ్యానిస్తారు నాకు దాహం అన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అక్కడ సైనికుడు ఒకడు పులిసిపోయిన ద్రాక్ష రసం పులిసిపోయిన ద్రాక్ష రసాన్ని ఒక కప్పులో కోసి అక్కడ సాంబ్రాని బోలం ఉంటే అది అలా వాడు కలిపి చేదుగా చేస్తాడు చేదుగా చేసి ఒక కట్టకి బట్ట ఉంటే దానికి ముంచి ఆయన నాలుగు పెడతాడు ఆయన రుచి చూడాలి ఆయన రుచి చూడడం ఎట్లా చూడలేదు ఎందుకంటే అది భయంకరమైన చేద అనుభవం దానికంటే ముందే చేదు అనుభవం అని ఆ శిలవు మీద అయితే చేదు అనేది మంటకి సాదృశ్యం అని కూడా మనం అటువైనా కొన్ని వారాల క్రితం మంట అది భయంకరమైన మంట చేదు మంట పాయిజన్ బాడీలకు పోతే ఎంతమంది తెలుసు మీరు ఎవరికి అనుభవం ఉంటే తెలుస్తుంది ఒకసారి పాయిజన్ బాడీలకు పోతే బగబగబ మంటుతుంది అది పాయిజన్ పాము కాటేసిన తేలు కాటేసిన ఏం చేస్తారు సంపద తెలుసు మంట అవుతుంది అది కాబట్టి పాయిజన్ అనేది మంటకు సాదృశ్యం కాబట్టి ఇవన్నీ ఆయన శిక్షకి సాదృశ్యం మంట అనేదన కోపానికి సాదృష్టం కాబట్టి వాళ్ళందరూ ఆ శ్రమల గుండా పోక తప్పదు అప్పుడేం జరుగుతుంది మనుషులలో అనేకులు చచ్చిరి అది ఈ రోజుకి మనం ముగించబోతున్న వాక్యం పదకొండవ వర్షము చివరి భాగంలో మనుషులలో అనేకులు చచ్చిరి ప్రాణగ్రంధము ఇరవయ అధ్యాయంలో ఒక విషయాన్ని మీకు చూపిస్తాను దాని తర్వాత ఈ అనేకులకు సంబంధించిన బోధన మనం చూసుకుంటే ఈ రోజుకి వాక్యం అయిపోతుంది ఇరవయ అధ్యాయం ప్రాణగ్రంధము ఇరవయ అధ్యాయము నాలుగవ వర్షంలో అంతటా సింహాసనములను చూచితిని అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసినులై యుండు వారికి విమర్శ చేయటకు అధికారము ఇయ్యబడెను సింహాసనం మీద కూర్చున్న వారికి అధికారం ఇయ్యబడింది మరియు క్రూర దాని ప్రతిమకైన నమస్కారము చేయక తమ నొసల గాని చేతుల గాని దాని ముద్ర వేయించుకొనక కొనని వారికి ఏసు విషయమై ఇది చాలా ముఖ్యమైనది ఏసు విషయమై తామిచ్చిన సాక్షం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును మూడు విషయాలు బాగా అర్థం హత సాక్షుల జీవితాలు ఎట్లుంటాయి ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యం విషయమై దేవుని వాక్యం నిమిత్తమై ఈ మూడు అనుభవాలు మన ప్రభు విషయమై మన సాక్ష్యం విషమై దేవుని వాక్యం నిమిత్తమై శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని శిరఛేదనం చేయబడింది కదా అంటే బిహేడెడ్ అంటారు ఇంగ్లీష్ లో బిహేడెడ్ తల నరక గొంతు నుంచి నరక వేయబడడం బిహేడెడ్ అంటారు కాబట్టి తల నరక వారి గురించి చెప్తుంది ఇక్కడ ఎవరు వీళ్ళు తల నరక వేయబడ్డ వాళ్ళందరు ఎవరిక్కడ ఏసుని గురించి సాక్ష్యం వాళ్ళు ఏసుని విషయమై ేదనం చేయబడ్డవారు సాక్ష్యం వారి సాక్ష్యం నిమిత్తమై శిరఛేదనం చేయబడ్డవారు దాని తర్వాత దేవుని వాక్యం నిమిత్తమై శిరఛేదనం చేయబడ్డవారు అంతా హతసాక్షులు వీళ్ళు వీళ్ళందరూ హతసాక్షులే హత సాక్షులు త్రీ టైమ్స్ ఈశ్వర గురించి అంటే క్రైస్తవ జీవితం ఈశ్వరు నమ్ముకున్న వారి గురించి ఈశ్వరు నమ్ముకున్న వారు శిరఛేదనం చేయబడుతున్నారు రెండవది తాము సాక్ష్యం నిమిత్తమై శిరఛేదనం చేయబడ్డవారు మూడవది దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారైన వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించిన ప్రకటించిన వారు ఈ మూడు రకాల దేవుని బిడలు లేక సేవకులు సేవ జీవితంలో ఉన్నవారు అంటే యథార్థతతో చేసిన వారు వీళ్ళందరు కానీ వీళ్ళందరూ శిథిరఛేదనం చేయబడ్డవారు వారి ఆత్మలను చూచి చూడండి చనిపోయిన వారి గురించి మనం పోలవరం జరిగిస్తున్నాం ఎందుకంటే నేను నాకు ఆ అనుభవం జరిగింది మా ఇంట్లో కాబట్టి ఎక్కువ నాకు బహుశా నన్ను నా వేదన తొలగించి నాకు ఆదరించిన కొరకు దేవుడు నాకు అవన్నీ విషయాలు బయలుపర్సి ఉండేమో అనిపిస్తుంటుంది నాకు నేను అక్కడనే స్వీకరిస్తున్నాను ఎందుకంటే నాకు వేరే సైంటిఫిక్ బుక్స్ లేవు నాకు ఇంకా ఎవరు చూపించలేదు ఎందుకంటే ఆ అనుభవం వానికి లేదు నాకు అనుభవం ఉంది కాబట్టి నాకు అనుభవం ఆ రుచి చూసిన కాబట్టి నేను ఆ చేదు అనుభవంలో ఉన్నాం కాబట్టి నాకు ఆదరణ కొరకు దేవుడు అవన్నీ నాకు చూపిస్తున్నాడు సరే మీకుంటే మీకు కూడా చూపిస్తాడు అయితే వారి ఆత్మలను చూచి వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరంలో క్రిసుతో కూడా రాజ్యము చేసి ఆ వెయ్యి సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుద్ధానం కాబట్టి పునరుద్ధానం సంబంధించిన విషయము దీనికి మన ధ్యానించాడ ఒకటి విషయం ధ్యానిస్తున్నాం ఏంటంటే వీళ్ళందరూ హతసాక్షులైన వారు అన్న విషయాన్ని మట్టుకు చూస్తున్నాం అందరూ స్థిరఛేదనం చేపడ్డవారు కాబట్టి మూడవ బూర దేనికి సంబంధించింది అనేకులు చావబోతున్నారు అని ముగించింది వాక్యం పదకొండవ వచ్చిన అనేకులు అనేకులు అంటే మెనీ అంటారు ఇంగ్లీష్లో మెనీ అని ఉంది ఇంగ్లీష్ పదంలో మెనీ అంటే ఎంత ఎనీ నంబరు అన్న విషయాన్ని మనము అక్కడ చూడాలి కదా అనేకులు వీళ్ళందరూ ప్రభుత్వం పాటు ఉండబోతున్నారు సదాకాలం అన్న మనం గెలిస్తున్నాం కానీ క్షిరఛేదనం చేపడడం అంటే జేమ్ స్టాంగ్ నంబర్ థర్టీ నైన్ ఏముందంటే ఇది గ్రీకు భాష హెబ్రి భాష కాదు పెలేకిజో ఫార్టీ లో దాని రూట్ వర్డ్ థర్టీ derived from 4141 indule 41. emundante meaning and acts anundi ante acts ante godali kabatti sirachhedanam etta cheyabadtundante godali cheta ani chepabadtundi meer godani cheta sirachhedanam cheyabadamattaru to chop to chop of the head truncate behead inni padalu unnadi tarvata 5180 lo emundante tup to ప్రాపర్లీ విత్ ఎ స్టిక్ ఆర్ బాస్టినే బాస్టి అర్థం కదా విత్ ఎ స్టిక్ అని మట్టుకు అయితే ఉంది అంటే కటెలతో కొడతారా గొడ్డెలతో కొడతారా శిరఛేదనం ఎట్ట చేస్తారనేది ఇక్కడ ఉంది ఎందుకంటే డిస్క్రిప్షన్ కూడా జేవులు చూపిస్తున్నాడు వీరు ఏ రీతిగా శిరఛేదనం చేపడతారంటే జేమ్స్టామ్ నంగర్స్ చూస్తునే కానీ అర్థం కావు ఒక దిక్కు గొడ్డెల్ అని ఉంది ఇంకో దిక్కు కట్టెలు అని కూడా ఉంది సిక్స్ అని ఉంది దాని తర్వాత బట్ ఇన్ ఎనీ కేస్ బై రిపీటెడ్ బ్లో బిఎల్ఓడబ్ల్యూ బ్లో బ్లో అంటే ఏస్ కొట్టడం బ్లో అంటారు ఇది రిపీటెడ్ గా వాళ్ళని కొడతారు అని అర్థం కాబట్టి అందరూ రిపీటెడ్ గా కొట్టబడతారు బై ఇంప్లికేషన్ టు పనిష్ కాబట్టి ఈ తీర్పు ఇది పనిష్మెంట్ కి సంబంధించింది తీర్పుకి సంబంధించింది ఫిగరేటివ్లీ టు అఫెండ్ బీట్ స్మైట్ స్ట్రైక్ ఊండ్ నాలుగు పదాలు బీట్ అంటే కొట్టడం స్మైట్ అంటే హఠాత్ గాయపరచడం దాని తర్వాత ఊండ్ స్ట్రైక్ అంటే సడన్ లా అటాక్ చేయడం అన్నట్టు స్ట్రైక్ అంటే సడన్ వచ్చి పడవడం మీదికి అంత నిమలంగా ఉంది అంత నిమలంగా ఉందంటే వచ్చి వాళ్ళని అందరినీ చేస్తాం కదా ఎవడు గుర్తెరగని సమయంలో జలప్రలయం వచ్చి వాళ్ళని అందరినీ వాటి అంత నిమ్మలంగా ఉంది అనే టైంలో జరుగుతుంది ఒకసారి ఆరవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చదువుతున్నాను చూడండి పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు దాని తర్వాత చూడండి వారు వారే గద వెనకట్టు తిరిగి ఒకడును నిలవకుండా పారిపోయి వారికి ఆప వచ్చి ఉన్నది శిక్షా దినము వారికి ఆసన్నమాయను శత్రువులు దండెత్తి వచుచున్నారు అక్కడి నుంచి మనం తెలుస్తున్నాం శత్రువులు దండెత్తి వచుచున్నారు మ్రాణులు నరుకు వారి పట్టుకొని దాని మీదికి వచుచున్నారు కాబట్టి వీళ్ళందరూ పట్టుకొని కట్టేలు పట్టుకొని మీదికి వస్తారు సరే ఇది బాహటంగా ప్రపంచమంతటా జరగబోయేది ఎందుకంటే మూడు రకాల మూడు రకాల సేవా జీవితములలో అలాగే మూడు రకాల సేవకులలో ఈ విధంగా జరగబోతుంది అన్న విషయం మనం చూసినాం ఎవరైతే ఏ వాళ్ళందరూ శిరఛేదనం ఎవరైతే సాక్ష్యం ఆయన గురించి వారు శరేదనం ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారో వారందరూ శరీరేదనం మూడవ బూరకు సంబంధించిన విషయాలు కాబట్టి ఇప్పుడు చూడండి ఆలకించుడి ఆమే ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలే వినబడుచున్నది ఎహోవాకు ఇదే లెక్కలేని వారై మిడతలకు మిడతల కన్నా కాని ఆమె అరణ్యమును నరికిరు అరణ్యము నరికివేయబడు ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటారు మీరు అరణ్యము నరికి వేయబడతాది అంటే అన్ని చెట్లు నరికి వేయబడతాయి మూడు రకాల చెట్లు ఉంటాయి అరణ్యంలో సర్పంలు తేళ్లు గొప్ప అన్ని నరికి వేయబడతాయి అరణ్యం ఫస్ట్ గొప్ప జనం అందరూ ఎవరు గొడవలు సర్పంలు తేళ్లే వాళ్ళ మీద బడి చంపుతాయి దాని తర్వాత సర్పంలు తేలి ఆ విషయం మనము అనేక సార్లు చేస్తూ కాబట్టి ఇరివే గ్రంథంలో కూడా ఈ విషయానికి వ్యాఖ్యం చేస్తున్నాడు ఎరితిగా గొడలతో కట్టెలతో వాళ్ళు అటాక్ చేస్తారు అప్పుడు వీళ్ళందరూ మరణిస్తారని కాబట్టి ప్రణం గంధంలో మనం ఇందాక చూసినట్లు ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వర్షంలో మెనీ హ్యావ్ డైడ్ అని ఉంది వెన్ ద వాటర్ అండ్ మెనీ మెన్ డైడ్ ఆఫ్ ద వాటర్ బికాస్ దేవర్ మేడ్ బిటర్ కాబట్టి మనుషులు వాటర్ బిటర్ అని లేదు అక్కడ దేవర్ మేడ్ బిటర్ అని ఇంగ్లీష్ లో చూడండి సరే ఎనిమిదవ అధ్యాయము ప్రణము ఎనిమిదవ అధ్యాయము నీళ్లలో మూడవ భాగము మాసిపత్రి అయ్యాను నీళ్లు చేదైపోయిన ఎందు వాటి వల్ల నా మనుషులలో అనేకులు చచ్చిరి ఇంగ్లీష్ అట్లుంది కానీ తెలుగులో అట్లాంది ఇంగ్లీష్ లో అట్లుంది అంటే మెనీ మెన్ డైట్ ఆఫ్ ది వాటర్స్ బికాస్ దేవర్ మేడ్ బెటర్ కాబట్టి వాటర్ చేదైపోవడం వల్ల వాళ్ళందరూ చనిపోయినారు మెనీ అని కదా ఇక్కడ కాబట్టి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఫార్టీ వన్ అంటే ఎంతమంది పోయిన వారని చూసిన కొరితలు రాష్ట్ర వారిలో అనేకులు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయినారు కాబట్టి అరణ్యంలో సంహారకుని చేత సంహరించబడి అనేకులు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయి కాబట్టి అది ఇక్కడ నెరవేరుతుంది చివరి సారి అనేకులు మెనీ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఫార్టీ వన్ ఎయిటీ మెనీ అంటే గ్రేట్ అంటే చాలా గొప్ప సంఖ్య అని మచ్ అంటే అధికంగా దాని తర్వాత ప్లెంట్యుయస్ ప్లెంట్యుస్ అంటే విస్తారంగా వాళ్ళందరు చచ్చిపోబోతున్నారు అట్లా అని ఉంది అక్కడ ఫార్టీ వన్ వన్ ఎయిట్ లో నంబర్ ఆర్ వెరీ లార్జ్ వెరీ గ్రేట్ చాలా పెద్ద నెంబర్ మెనీ గ్రేట్ అని వెరీ గ్రేట్ వెరీ లార్జ్ ఫార్టీ వన్ వన్ నైన్ లో ఏముందంటే కంపేరటివ్ ఆఫ్ ఫార్టీ వన్ ఎయిటీ త్రీ మోర్ ఇన్ క్వాంటిటీ నంబర్ ఆర్ క్వాలిటీ మేజర్ పోర్షన్ మేజర్ పోర్షన్ అంటే పెద్ద భాగం అని అర్థం మేజర్ అన్నప్పుడు ఎప్పుడైనా అర్థం చేసుకోండి మేజర్ అంటే యాభై శాతం కంటే ఎక్కువ మెజారిటీ అంటాం కదా ఇంగ్లీష్ లో మెజారిటీ అనే పదము మెజారిటీ నౌను మేజర్ అడ్జెక్టివ్ కాబట్టి మేజర్ అనే పదము మెజారిటీ నుంచి వస్తుంది కాబట్టి మెజారిటీ అంటే 51% వన్ పర్సెంట్ నుంచి పైకి కాబట్టి మోర్ దెన్ ఫిఫ్టీ అని ఇక్కడ చెప్పబడింది కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది మెజారిటీ క్రైస్తవులు చిరచ్ఛేదనం చేయబడబోతున్నారు కటితం కొడితే తలకాయ ఇరుతుందా యాక్సిథన్ కొడితే ఇరుతుందేమో కాని కటితం కొడితే ఇరుతుందా కాదు కదా సో చిరచ్ఛేదనం జీవనడం అంటే ఏంటంటే కేవలం తలకాయ సెపరేట్ కావడం కాదు అది ప్రకృతి చూడడం చిరఛేదనం జీవనడం అంటే ఏంటంటే ప్రాణం కోల్పోవడం కఠలితం కొడితే ప్రాణం కోల్పోతుంది అన్న అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా నీకు ఇవన్నీ విషయాలు అర్థమైనాయి మూడవ బూరన్ మనం ముగించుకుంటున్నాం మూడవ భారం భూమి జీవితం దేనికి సంబంధించింది మనం కొంతకాలం కిందట ధ్యానించడం హబ్బక్కు రాసిన గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను హబ్బకుక్కు ప్రార్థన ఎట్లా ఉంటుంది నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఎక్కడ ఉంటుంది హబ్బకుక్కు యోనా తర్వాత నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ హగై ముందు హబక్కు ప్రార్థన ఎట్లా ఉన్నదో నీ ప్రార్థన అట్లా ఉండాలా అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తే ప్రభు వీళ్ళందరూ చచ్చిపోతున్నారు మెజారిటీ అని రోజు మాత్రం మాట్లాడారు మెజారిటీ అంటే మోర్ దెన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ కానీ మనకు దేవర్ చేల్ గో త్రూ ఫైవ్ అంటే దగ్గర దగ్గర తొంభై దగ్గర దగ్గర తొంభై మెజారిటీ అంటే లార్జ్ మెజారిటీ గ్రేట్ మెజారిటీ గ్రేట్ మెజారిటీ అంటే మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ కాబట్టి మెజారిటీ అంటే మోర్ దెన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మన ఈ లోకపు భాషలో అర్థం చేసుకోవాలంటే కాబట్టి టూ థర్డ్స్ అంటేనేమో సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వన్ థర్డ్ అంటే థర్టీ సో సిక్స్టీ సిక్స్ అంటే నైన్టీ ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ అందులో నువ్వు ఉండవలేదు చెక్ చేసుకోవాలా చాలా మంది చెక్ చేసుకున్నారు గెల్స్ ఎన్ టైమ్స్ ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొన మనుష్ కుమార్ తిరిగి తన విశ్వాసాన్ని భూమి మీద కనుగొన అంటాడు ఒకటే పర్సెంట్ అంటే ఒక కాదు అది పాయింట్ అందుకే లక్ష మంది అంటే చాలా చిన్న గుంపు లిటరల్ గా వన్ కాదు అది అది ఒక చిన్న గుంపు సదృశ్యం వన్ అంటే ట్వెల్వ్ ఇంటూ 12 ఇంటూ ట్వెల్వ్ వన్ ఫార్టీ ఫోర్ కాబట్టి ట్వల్ అంటే పాత నిబంధన కాలపు పన్నెండు గోత్రికులు పన్నెండు గోత్రింకులు మంచిగా ఉండవు అప్పుడు దాని తర్వాత జరిపారు కానీ మొదట్లో ఉన్న పన్నెండు గోత్రికులు కృత నిబంధన కాలపు పన్నెండు శిష్యులు కాబట్టి అక్కడ పన్నెండు గోత్రికులు ప్రభుని ఇట్లా వెంబడించారు కృత నిబంధన పన్నెండు మంది శిష్యులు ఏరితే ప్రభుని విమడించారు వాళ్ళ బోధని అనుసరించిన వాళ్ళే ఈ లక్ష మంది పన్నెండు ఇంటూ అంటే అర్థమది వన్ ఫార్టీ ఫోర్ టువల్ టువల్ వన్ ఫార్టీ ఫోర్ అనేది కాబట్టి హబకుక్కు ప్రార్థన మనం ఇప్పుడు చూస్తున్నాం ఎందుకంటే ఈ బూర సంబంధించిన బోధన మనం ముగించుకుంటాం కాబట్టి త్వరగా మొదటి అధ్యాయము మొదటి నుంచి పది వర్షాలు త్వరగా అధ్యయను దాని తర్వాత మీరు ఇంటి వెనక ధ్యానించండి ప్రభావం ఇక్కడ ప్రార్థిస్తాను లేదా ప్రవక్త హబక్కు నద్దకు దర్శరీతిగా వచ్చిన దేవోక్తి అంటే దర్శనం వచ్చింది దర్శనంలో దేవుడు చూపిస్తున్న విషయం ఇది యహోవా నేను మూర నీవు ఎన్నాళ్లు ఆలకింపక ఉ నువ్వు అటు ప్రార్థన చేస్తున్నావా ఎన్నో సమాచారం నుంచి ప్రభు ప్రార్థన చేస్తాను బలత్కారము జరుగుచున్నది నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీ వేళ ఊరకయ్యే చూచుతున్నావు ఎక్కడ చూచినను నాశనము విభజనం అందరు ఎక్కడ చూసినను నాశనమును బలత్కారమును అగుపడుచునది గొప్ప జనం అందరూ బలత్కరించబడతారు అన్న విషయం మనం ధ్యానించం జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్తక మాయను చూడండి ఆయన బాధ ఎవడు కూడా దేవుని వాక్యాన్ని పాటించలేకపోతున్నాడు ప్రవ్వాటించలేకపోయినంత మాత్రంన అది నిరర్థకమవుతుందా కాదు ధర్మశాస్త్రం ఎప్పటికీ వేస్ట్ కాదు వీడు పాటించలేదు అది ఎవరి దగ్గరకు వెళ్ళిపోతుంది పాటించే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది నువ్వు తృణీకరిస్తే ఇంకొకరికి వెళ్ళిపోతుంది మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే నువ్వు కాలం ముగించుకోవాల్సి వస్తుంది నీ వృద్ధాప్యంలో చివరి శాసన ఉన్నప్పుడు రావచ్చు ఈ వాక్యం అప్పుడు కూడా వస్తారు అదే లేదు న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయాను కాబట్టి వీళ్ళందరూ ఎందుకు మరణించబోతున్నారు భక్తిహీనులు వచ్చి నీతి చుట్టుకొందరు తేళ్లు సర్పంలు వచ్చి గొప్ప చెన్నది అది చూడు ఆలోచించుడి కేవలముడి మీ దినములలో నేనొకార్యము జరిగిద్దును అలాగే జరుగనని ఎక్కడు మీకు తెలియజేసినను మీరతని నమ్మకయుందుకించుడి తమవీ కాన్ని ఉనికి పట్టులను ఆక్రమించు వలనని భోగిం వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపు చిన్నాను మీరు హబకు గ్రంథం చూస్తే వీటికి సంబంధించిన అన్ని మీరు అక్కడ అర్థం చేసుకోవాలి కానీ ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తున్నా ఏంటంటే వీళ్ళందరూ ఎవరి చేత పట్టబడతారంటే కల్దీల చేత అని ఉంది ఇక్కడ వీళ్ళు ఎట్లుంటారంట తమవికాన్ని పట్లు ఎవడో ఆస్తులు గుజ్జుకుంటారు అంటే ఎవడో దేశాలు ఎవడో స్థలాలు గుజ్జుకుంటే క్రూరులు అంట దాని తర్వాత ఇక్కడ చూడండి ఏముంది బూదిగంధముల వరకు సంచరించు ఇది ఎప్పుడన్నా జన్మించారు మీరు బూది గంధములంటే బూది గంధం అంటే ఏంది భూమి ఆకాశం అంటే పైన కింద కాని ఇక్కడ కేవలం భూమి గురించి చెప్పింది అది ఎట్లా బూది గంధముల బూది గంధము అంటే కంప్లీట్ అర్త్ అని అర్థం బూదిగంతం అంటే కంప్లీట్ అర్త్ అంటే ఈ లోకమంతా అనర్థం బూదిగంతం అంటే భూలోకమంతా అనర్థం ఎవరు ఈ భూలోకమంతా ఎవరు కబ్జ చేసుకుంటున్నారు బూది గంధం వరకు సంచరించచ్చు అంటే ఈ లోకమంతా సంచరించే జనము వీళ్ళు ఎవరంట కల్దీలు ఎంతమంది కల్దీల గురించి ఇక్కడ హబక్కు మర్చిపోయారు మీరు చాలా కాలమైంది కాబట్టి కల్దీలు అంటే బబులూను బబులునీయులు కల్దీయులు అంటే ఖగోళ శాస్త్రం ని క్షుణ్ణంగా అభ్యాసం చేసిన ఖగోళ శాస్త్రం అంటే సన్ను మూను స్టార్స్ ప్లానెట్స్ వీటిని చదివిన వాళ్ళు గ్రహాలను చదివిన చాలా తెలుగులలో వీళ్ళు ఈ కానీ ప్రభుణి వీళ్ళందరూ కల్దీయులు అంటే బబులు నీళ్లు ఎక్కడున్నారంట బూది ఈ రోజు ప్రపంచం అంతా కల్దీలకు ఉంది బబులోనికి కి ఉంది అన్న విషయం మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం వారి వారు ఘోరమైన వీకర జనముగా ఉన్నారు వారి ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుంటున్నారు రూల్స్ మార్చుకుంటారు అంట మనకి నెరవేరుతున్నాయి అన్ని కొత్త కొత్త రూల్స్ రాబోతున్నాయి ఇతరలో వారి గుర్రములు చిరుత పులుల వేగంగా పరిగెత్తును పరుగులెత్తును రాత్రి అందు తిరుగులాడు కంటేను అవి చురుకైనవి కాబట్టి బబులోను దేనికి సంబంధించింది సర్పంలకు సంబంధించింది అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు చిరుత పుల్లకి తోడేళ్లకి గుర్రాలకి సంబంధించింది జగన్ గ్రంథాల విషయం మనం ఎరడు పట్టుకున్నకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు కాబట్టి బబులోను నిలబి వీళ్ళందరూ పట పడతారు చూడకుండా బలత్కరము చేటకై వారు వత్తురు ఇసుకరేణువులంతా విస్తారంగా వారు చెనులను చెరపట్టుకొందరు అర్థమవుతుంది ఇసుక రేణువులంటే ఎక్కువ ఏ లెక్కకు మించిన మంది లెక్క పెట్టలేమనట్ కాబట్టి మొత్తం రక్తపాతం వీళ్ళందరూ చెరపట్టబడబోతున్నారు యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆదిని ఉన్నవాడవు కావా మేము మరణం నొందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ప్రవక్త మాట్లాడతాడు బబ్బులను లేపింది నువ్వే ప్రవ్వా సర్పముల తెలకి ఆగే ఇచ్చింది నువ్వే ప్రవ్వా ఆశ్రయర్గమ్మ మామూను దండించుటకు వారిని పుట్టించితివి గొప్ప శిక్షించడం కొరకు సర్పముల తెల్ని దేవుడని ఇక్కడ ఉంది వాక్యం నీ కను దృష్టి దుస్సత్తము చుడలినంత నిష్కలంకమైనది గదా చేయు బాధను నీవు దృష్టింప జాలక జాలవు గదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే కంటే ఎక్కువగా నీతి పనులను చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు నీకు అర్థమవుతుందా ఆయన ఎందుకు ఊరుకుంటాడు ఆయనే పర్మిట్ చేసినప్పుడు ఎందుకు ఆయన జోక్యం కలిగజేసుకుంటాడు ఆయనే పర్మిట్ చేస్తాడు బబులోని ఆయే పర్మిట్ చేస్తున్నాడు సర్పంచ్ తెలియదు శిక్షణ కొరకు నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావు ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభావా నువ్వు అట్లా ప్రార్థన చేస్తావా నీకు తెలుసు ఎందుకు దేవుడు వాళ్ళని శిక్షించబోతున్నాడు కాబట్టి నీ ప్రార్థన దేనికి సంబంధించింది ప్రభా నాకిప్పుడు అర్థమైంది ఎందుకు నువ్వు శిక్షించబోతున్నావో వీళ్ళంతా ప్రకృతి సహజంగా చూస్తున్నారు ఈ లోకాన్ని మనం ఆత్మీయంగా చూస్తే ఈ లోకం అంతా పెంట కు అని మనం తీర్మానించుకున్న వాళ్ళు కాబట్టి గొప్ప జనాన్ని ఇవన్నీ విషయాలు చూపించాల ప్రవర్ వాళ్ళకి శిక్షించబోతున్నాం మాకు తెలుసు కానీ ఆ శిక్ష వాళ్ళ మీదకి రాకుండా కాపాడు ప్రవ్వా అన్న ప్రార్థన అవసరం ఈ రోజు మనం హబకు రాష్ట పత్రికల్లో చూస్తున్నాం గ్రంథంలో చూస్తున్నాం ఈ వాక్యాన్ని ఇంకో రెండు మూడు విషయాలు చూపించి ముగించేస్తాను కల్దీలు ఏ రీతి ఉంటారో విషయం ఇక్కడ చెప్పగల చూడండి ఆరో అవసరంలో చూడండి క్రూరులగు కల్దీయులు క్రూరులగు కల్దీలు ఇంగ్లీష్ లెముంది తెలుసా క్రూరులని లేదు ఇంగ్లీష్ లో ఏముందంటే ఐ రైజ్ అప్ ది కల్దీయన్స్ దిటర్ అండ్ హేస్టీ నేషన్ ఇక్కడ వేరే అక్కడ వేరే అక్కడ క్రూరులైన కల్దీల ఉంది ఇక్కడనేమో చేదైన కల్దీలని కల్దీలు చేదు వాళ్ళంట చే అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చేదు అనేది ఎంత క్రూరత్వం అయిందో క్రూయల్ క్రాస్ అంట అందుకే క్రాస్ చాలా క్రూయల్ అది చేదైనది అనుభవం ఆయన శిలో మీద భరించి చాలా చేదైన అనుభవం ప్రకృతి సహజంగా కూడా ఆయన నోటికి చేదు అను ఇచ్చారు ఆయన ఆత్మీయం కూడా చేదు అనుభవం అనుభవిస్తుండే పాపములంతా కదా పడ్డాయి అవి చేదు అనుభవం కాబట్టి అటువంటి అనుభవము వీళ్ళందరూ ఎందుకు పొందుతున్నారు ఇప్పుడు నీకు అర్థం కావాలా ఆయన శిలో మీద ఆ చేదు అనుభవాన్ని నీ కొరకు పొందినప్పుడు నువ్వు దాన్ని వమ్ము చేస్తున్నావు మళ్ళా ఈ లోకాతీతంగా జీవించి ఇక్కడ ఉన్నాయి నువ్వు అన్యాయంగా జీవించడము అక్రమంగా జీవించడం అపవిత్రంగా జీవించడం ఆయన మరణాన్ని వమ్ము చేసినప్పుడు ఆయన మళ్ళా తిరిగి నీ కొరకు మరణించడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ ప్రవచనం నువ్వు మరణించాల్సి నువ్వు ఈ చేదు అనుమల్ పోవాల్సి నువ్వు ఆయన నుంచి క్రింద పడవే పడుతున్నావు ఆకాశవాసి అయిన నువ్వు అపవిత్రంగా జీవించడం వలన భక్తిహీనంగా జీవించడం వలన నువ్వు అక్కడి నుంచి క్రింద పడవే పడుతున్నావు అప్పుడు నీకు శిక్ష అక్కడి నుంచి పడిపోవడమే శిక్ష ఫస్ట్ పాయింట్ కింద నీకు భయంకరమైన శ్రమల జీవితం అంటే నువ్వు ఒక్కసారి సంపూర్ణంగా గునివాసిగా తయారైనా అంటే నీ మీదకి కల్దీలు వచ్చి నీ మీద పడతారు నిన్ను దోచుకుంటారు నీ ఆస్తుల అంతస్తున్నీ దోచుకుంటారు నీ డబ్బులు నీ అకౌంట్స్ నీ ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేసుకుంటారు కాన్ఫ్యూజ్ చేసుకుంటారు నువ్వు ఏడుచుకుంటావు కూర్చుంటావు అట్లా ఏడుపుతో నీ కళని ముగించుకుంటావు ఆయన కొరకు హతసాక్ష్యం అయిపోతావు చివరికి అప్పుడు ప్రభు నన్ను క్షమించినయన అని అప్పుడు ఏడుస్తావు ప్రార్థన మనం ఎన్నిసలో చూసినాం ఇక్కడ కాబట్టి ఒకటే వాక్యాన్ని మీకు చూపించి ముగించుకుంటే రోజు చాలా హేస్టినేషన్ అని మనం చూసినామంటే వాళ్ళు చిరుతపుల కంటే అంటే వాళ్ళ గుర్రములు చిరుతపుల కంటే వేగంగా పరిగెత్తాయి అంటే వాళ్ళు ఈ లోకం అంతా పరిగెత్తుతున్నారు బూది గంతం వరకు పరిగెత్తుతున్నారు ప్రతి స్థలంలో క్రైస్తవులని ప్రపంచమంతటా క్రైస్తవులు ఏ రీతిగా శిరఛేదనం చేయబడతారు వీళ్ళు ఆ రీతిగా పరిగెత్తునే గాని హంటింగ్ చేస్తారంటే మనం గణించిన కొంతకాలం క్రిందట వీళ్ళందరూ హంటింగ్ చేయబడతారంటే అందుకే లాస్ట్ వాక్యం మీకు చూపించేసి ఈరోజు ముగించుకుంటాను తెశలోనికి రాసిన మొదటి పత్రిక తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వీళ్ళందరూ ఏ రీతిగా శ్రమలకు పోబోతున్నారు చివరిగా తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం మా కాదులే మాకంత నిమ్మలంగా ఉందిలే దేవుడు సమృద్ధిగా ఆశించండి నీ మీదికి ఎటువంటి శిక్ష రాదని వాళ్ళు ప్రకటిస్తారు పాస్టర్స్ బౌధకులు అందరూ సార్ దేవుడిని సమృద్ధిగా ఆశ్రించండి నీ మీదికి ఎటువంటి అపాయం రాదు ఎటువంటి ఉపద్ర ఉపద్రవం రాదు నీకు ఎటువంటి అపాయం రాదు అని చేస్తుంటే వీళ్ళు సంతోషంగా హలలియ్య పాటలు పాడుకుంటా వర్షం చేసుకుంటా భాష తెచ్చుకుంటా కాంప్రమైజ్ అవుతున్నారు కానీ ఎవరు ఈ ప్రవేశాన్ని గ్రహించలేకున్నారు చూడండి లోపలు నెమ్మదిగా ఉన్నది భూమి భయము ఏమీ లేదని చెప్పుకొని ప్రతి సంఘంలో ప్రతి చర్చిలో ప్రతి టీవీ ప్రోగ్రామ్స్ లో ఇదే బోధ అయిరకేం కాదులే దేవుని సమృద్ధిగా ఆశ్రయిస్తాడు అంత సమాధానమే నీ జీవితంలో అని మభ్య పెట్టి ఎవరిని కూడా ప్రభుత్వంతో నడిపిస్తున్నారు వీళ్ళు వేరే ఒక ఏసుని ప్రకటిస్తున్నారు వేరే ఒక ఆత్మను పొందుకుంటున్నారు వేరే ఒక సువార్తని ప్రకటించడం వల్ల ఏం జరిగింది వారికి గఢవే స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా హఠాత్తుగా ఆకస్మికముగా ఊహించని సమయంలో నాశనము తటస్థించును పౌరికి వని తెలుసు ఈ ప్రవచన ఎట్లనే కనబోతున్నాయో ఆకస్మికముగా ఊహించని విధానంగా నాశనము తటస్థించును గర్భిణి స్త్రీ పడు ప్రసవేదన లాంటి వేదన ఇలా ఇక్కడ ఎవరికన్నా కిడ్నీ స్టోన్ బాధ అనుభవిస్తామని ఇద్దరున్నారా మీద్దరున్నారా నువ్వు కూడా రా ఎట్లుంటుందరా నొప్పి ఎట్లుంటది వెనక వస్తుంది కరెక్టా ఎట్లుంటా నొప్పి చాలా భయంకరంగా ఉంటుందా అంటే ఎట్లా భయంకరంగా ఎట్లా అంటాం భయంకరంగా క్రూవరం ఉంటుందా భరించిన కరెక్టే ఊపిరి గీచిన కంటిన్యూస్ గా పేరుంటుంది ఇంకా నీకు లేదు కదా నీకు తెలియద్దాం గురించి వాళ్ళు చెప్పేది వినండి ఎట్లుంటుంది చెప్పు నడలేం కూర్చోలేం నువ్వు చెప్పరా ఇంకే చెప్పారు ఆయన చెప్పింది నువ్వేట చెప్తావు నీ నీ నీ ఎక్స్పీరియన్స్ అది ఈరోజు నేను కర్నూల్ పోయినా కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఆఫీస్ పని ఉంటే పోయినా శంకర్పాద్ మీకు తెలుసు కొంతమంది తెలుసు శంకర్పాద గురించి కేబిపిలో ఆయన వ్యాఖ్యలు పెడతా ఉంటాడు అప్పుడప్పుడు శంకర్పాద్ ఆయన పిహెచ్డీ వైభవ అంటే పోయినా అక్కడికి నేను అయితే అక్కడ ఒక లేడీ ప్రొఫెసర్ చెప్తుంది ప్రసాద్ వేదన అంటే ఎట్టుగానే ప్రొఫెసర్స్ కాదు అంతా చదువుకున్న వాళ్ళు ఇంటెలిజెంట్ ఎక్కువ లెవెల్స్ కాబట్టి వాళ్ళు ఫ్రీగా మాట్లాడతారు చాలా మంది సేవా జీవితంలో స్త్రీలను మనం అడగలేము పబ్లిక్ అడగలేము వాళ్ళు కూడా చెప్పలేదు ప్రసాద్ వేదన ఎట్లా ఆయన చెప్తుంది కిడ్నీ స్టోర్స్ ఉన్న వాటికి ఎట్లుంటుందో అక్కడే ఉంటుంది ప్రసావేదన ఆమె చెప్తుంది ఇప్పుడు నీకు అర్థమైతుందా నీకు ఎవరికి అర్థం కాదు తెలుసు నా కూడా అర్థంగా నీకు అర్థమవుతా చాలా భయంకరంగా ఉంటుంది అనేసి చెప్తుంది అటువంటి వేదన వీళ్ళందరూ పొందబోతున్నారు ఈ ప్రవచనం క్రైస్తవులు అందరూ గర్భిణీ స్త్రీకి పట్టినట్లు ప్రసవేదన అవ్వాలని పట్టబోతుంది అందుకే నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తున్న విషయం మీరు క్రీస్తుని ప్రస ప్రసవించకపోతే మీకేం లాభం ప్రణంగం ప్రణ తెలవడం సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి ఆయన ప్రసవ వేదనతో అరుస్తుంది నీ సేవ జీవితము దానికి సంబంధించి నేను ప్రసవ అరవాలా అంటే సువార్థం ప్రకటించాల ప్రసవ పడుతూ ప్రభుని ఎప్పుడు ప్రసవించాలా అన్న వేదన ఉంది ఆయనకు కానీ వీళ్ళు గొడ్రాళ్ళు వీళ్ళు వీళ్ళు ప్రసవించలేరు ఉంటది కడుపులో బేబీ కానీ ప్రసవించలేదు అట్ల భయం అందుకే గలీతులు రాష్ట్రపత్రి ఉన్నాడు కణి గొడ్డు రాలా నువ్వు కూడా దిగురాలి ఎందుకంటే నువ్వు ప్రసవించలేదు అయినగా నీకు రక్షణ అనుభవించండి నువ్వు ప్రసవించలేదు నీకు అయినగా పర్లోకముల స్థానం అనుగ్రహించండి బుద్ధి లేని కన్యకలు ప్రసవించలేదు బుద్ధిలేని కన్యకలకి చివరికి పర్లోక ప్రాప్తి కలుగుతుంది ఎప్పుడు శ్రమల శిరచేంద్రం చేయబడ బుద్ధి గల కన్యకలకి శిరచేంద్రం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు కదా బుద్ధి కన్యకలు ఆల్రెడీ చచ్చిపోయినవారు కాబట్టి వాళ్ళకి సెకండ్ డెత్ అవసరం లేదు బుద్ధి లేని కన్యకలు వాళ్ళు చనిపోయినారని చెప్పుకొని బ్రతుకుతున్నారు కాబట్టి చావాల్సి వస్తుంది వాళ్ళు ఆ విషయాలు మనకు ఎన్నిసార్లు ఇప్పించారు ప్రభు ఆ వాక్యం వాళ్ళ తలుపులు వేయబడ్డప్పుడు వాళ్ళు బయటికి వెళ్లిపోతారు బయటికి వెళ్ళిపోయినక దెబ్బలు తింటారు వాళ్ళు షావుకార్ దగ్గర పోతారు సత్యము ఎవడు నూనె ఇస్తాడా ఎవరి దగ్గర నూనె కొనుకోవాలని పరిగెత్తా ఎక్కడ పడతాడా ఎక్కడ పడతాడో పరిగెత్తారు అందులో నువ్వు ఏం నూనె కొనుక్కుంటో నీకే తెలదు ఈ రోజుల్లో మార్కెట్ కూడా అట్లనే ఉంది ప్రకృతి ధరలు చూస్తే ప్రతి వెజిటబుల్ ఆయిల్ ైడ్రోజనేటెడ్ ఆయిల్ అది మంచిది కాదు హెల్త్ కి నువ్వు సన్డ్రాప్ అను సన్సిప్ అను సన్ ఫ్లవర్ అను ఇంకేమైనా పేర్లు పెట్టుకో అవన్నీ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అందులో దాన్ని ఫిల్టర్ చేస్తావు బట్ అదంతా పాయిజనస్ అందులో కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ అన్ని నీ బడలేకపోతాయి కాబట్టి వెజిటబుల్ ఆయిల్స్ మంచిగానే కావు మనకి ఏ ఆయిల్ మంచిది నా ఆలివ్ ఆయిల్ మంచిదా అందులో ఎంత మోసముందో ఈరోజు గ్రీన్ కలర్ ఉంటే అది ఆలీవాయిల్ అయిపోతుందా నేను ఒక రిపోర్ట్ చదివిన ఎంత మోసముందో ఆలీవాయిల్ అంత యూరోప్ నుంచి సీలై వస్తుంది ఆయిల్ ఎవరు చెక్ చేస్తలే అది ఎంత పట్టుకుని నిజమైన ఆయిలో మనకు అవ్వడం తెలియదు కొబ్బరి నూనెలో ఏ కొబ్బరి నూనె నీకేం తెలుసు అది ప్యూరిఫైడ్ కొబ్బరి నూనె కదా నిజంగా గానుగా కొబ్బరి లేచి గానుగా బట్టి తీసిన ఆయిల్ నువ్వు చూసుకుంటున్నావా అది కొబ్బరిలో కలితేనే ఉంటుంది నీ అంతటి నువ్వు చేసుకుంటే నమ్ముతావేమో గానీ నేనైతే నమ్మను వాటిని వాడు ఎంత సర్టిఫికేట్లు పెట్టా వాడికి లంచం ఇచ్చి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు ఈడొచ్చి స్థిక్ అత్తగా పెట్టుకుంటాడు నేను మీకు కూడా మా స్టూడెంట్ ఒక ఆయిల్ కంపెనీ వాడికి వాళ్ళ తల్లిదండ్రులు స్టార్ట్ చేసారు కంపెనీ ముడి పదార్థం చేస్తారు ఆయన ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారో ఎవరు తెలియదు నల్లగా ఉంటుంది ఆయిల్ అది డాంబార్ ఎట్లుంటుంది అట్లా ఆయిల్ పెద్ద ట్యాంకర్లలో తీసుకొస్తారట అలా కంపెనీకి పైపు దీనికి పెడతారట ట్యాంకర్ ఆ పైప్ ఆ బాయిలర్కి పెడతారట బాయిలర్ లో పోయి ఆ ఫిల్టర్ అవుతుందంట ఆయిల్ అంత నల్లగా ఉన్న ఫిల్టర్ అయ్యి తెల్లగా వస్తుంది అన్ని క్యా నింపేసినాక వాడికి ఇస్తే వాడు తీసుకుపోయి ఇంకేందో స్టిక్కర్లు అక్క పెట్టుకొని మార్కెట్ లో పంపిస్తుంది మార్కెట్ లోకి వచ్చినాక హోటల్స్ అలా వీళ్ళందరు కొనుక్కొని ఈ నెలలో వాడు వాడుకుంటాడు అది ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు తెలియదు అది ఏం ఆయిలో ఎవరు తెలియదు అది మళ్ళీ ఇంజన్ ఆయిలా లేక అనిమల్స్ ఆ గొర్రె వేడి చేసి ఉడకబెట్టి తీసిన ఆయిలా లేక ఆ బీఫ్ ఫ్యాట్ ఉంటది ఆ ఫ్యాట్ ని కరగదీసిన ఆయిలా మళ్ళీ కాటన్ సీడ్ ఆయిల్ ఉంటుంది కాటన్ సీడ్ ఆయిల్ ఎప్పుడు తినద్దు అది చాలా పాయిజన్ అది కాటన్ సీడ్ పత్తి పత్తి విత్తనాల నూనె తీసి ఫిల్టర్ చేసి పంపుతుంది దొంగలు అన్ని మోసకరమైన ఆయిల్స్ సరే మనం ఆయిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇక్కడ ప్రకృతి సజం కూడా నువ్వు ఆ రకరకాల ఆయిల్స్ తీసుకొని నాకు తెలుసు కానీ చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది ఇంత నెయ్యేసో ఇంత వెన్నేసో కూరలో అవి పోయినాయి ఇప్పుడు అంతా ఎందుకంటే భయపెట్టారు వినదింటే నెయ్యి తింటే కోబట్టి గుండెలో బ్లాక్ అయిపోతాయి అనేసి అదంత మోసకరమైన బోధ ఎక్కడ లేదు సైంటిఫిక్ గా వెన తినడం వలన నెయ్యి తినడం వలన ఫ్యాట్ తినడం వల్ల గుండెకి బ్లాక్స్ వస్తాయి గుండెలో బ్లాక్స్ వచ్చేది ఆర్టరీస్ లో బ్లాక్స్ వచ్చేది కేవలము కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ద్వారానే సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది నేను చూసినా నా కల్లారా ఎంతమంది ప్యూర్ వెజిటేరియన్స్ ఫ్యాట్ తినని వెజిటేరియన్స్ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ముగ్గురికి వచ్చింది అంటాక్ ప్యూర్ వెజిటేరియన్స్ వాడు నెయ్యి గి అట్లాంటి మొత్తం వెజిటబుల్స్ పప్పు పెరుగు తింటాడు అంతేవాడు అందరికి బ్లాక్స్ వచ్చినాయి నాన్ వెజిటేరియన్స్కి వస్తే బ్లాక్స్ వెజిటేరియన్స్కి వస్తాయి బ్లాక్స్ ఎందుకంటే వాడు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారు కార్బోహైడ్రేట్స్ అంటే చక్కెర పదార్థం పిండి పదార్థాలు తిని మొత్తం బ్లాక్స్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు కార్బోహైడ్రేట్స్ తొలగించడం వలన అన్నీ రివర్స్ అయిపోతాయట షుగర్ కూడా రివర్స్ అవుతున్నాయట కేసెస్ ప్రపంచంలో నేను ఎన్నో రిపోర్ట్స్ అవుతున్నాను ఎంటైర్ యూరోప్ ఇరవచ్చు కార్బోహైడ్రేట్స్ తొలగించేస్తారు నెలలకి బ్రెడ్ పాస్తా నూడిల్స్ రైస్ ఇవన్నీ తీసి బటర్ దొరకలేదు యూరోప్ లో స్కేర్ అయిపోయింది ఎందుకంటే మనుషులు తెలుసుకున్నారు సత్యం ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు యూరోప్ ఆస్ట్రేలియా అంతా స్టార్ట్ అయిపోయింది ఏషియాకి చాలా లేట్గా వస్తుంది సరే అవన్నీ మనం దీర్ఘంగా ధరించడం అవసరం లేదు బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దగ్గర నూనె లేదు కాబట్టి వాళ్ళు బయటికి పోవాల్సి వస్తుంది బుద్ధి దగ్గర నూనె ఉంది అసలు నూనె ఏందా నూనె దేవుని యొక్క వాక్యంలోని సత్యమే నూనెకి సాదృష్టం నూనె పరిశుధాత్మక సాదృష్టం పరశుదాత్మడు మిమ్మల్ని సరదసత్యంలో నడిపిస్తారు కాబట్టి నువ్వు చదివిన వ్యక్తులు సత్యని గ్రహించాలంటే నీకు నూనె అవసరం అంటే పరశుదాత్మ అభిషేకం అవసరం అందుకే ప్రభావ్ నూతనంగా నన్ను అభిషేకించు ప్రభావా ఈ రోజు అని నువ్వు ప్రార్థన చేసి నిమిత్తికి రావాల పరశుదాత్మ అభిషేకం అది ఫిజికల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా పరశుదాత్మాభిషేకము ఫిజికల్ ఎక్స్పీరియన్స్ నేనైతే గాలిలోకి ఎన్నిసార్లు ఎగిరినా కొత్తలో పరశుదాత్మల్లో గాలిలో ఎగిరినాయి దాని పవర్ అట్లుంటుంది దేవుని యొక్క ఆత్మ పవర్ అట్లుంటది గాలిలోకి ఎగిరిపోతుంటుంది బాడీ నా జ్ఞాపకం ఉన్న కాడికి గాలిలో తిరిగింది రివర్స్ నా బాడీ ఫుల్ బాడీ ఎన్నిసార్లు నా శరీరంలోకి వెళ్ళి దేవుని నా యొక్క ఆత్మ బయటికి వెళ్లిపోవడం దేవుని సందులోకి వెళ్ళిపోవడం పరిలోకంలో వెళ్ళిపోవడం అక్కడ సంచరించినట్లు అనుభవాలు ఎన్నో జరిగినాయి నేను అవన్నీ చెప్పి నేనేదో గొప్పననేసి నేను చూపించడానికి నేను ఎప్పుడు ప్రయాసపడాలని ఎప్పుడు అట్లాంటి చెప్పను ఆ వాక్యాలని అవసరం లేదు నాకు ఎందుకంటే నా తన బ్రదర్ చాలా గ్రేట్ ఈ బ్రదర్ చాలా పరిశుద్ధుడు అనేసి నా గురించి మీరు పగులుతున్నారు అది మీరు పగులు చూడదు అప్పుడు అవన్నీ నేను చెప్పాను ఆయన అందుకే ఇక్కడ చెప్పాను అనే ప్రతి ఒక్కరు ఇందులో చూసుకోవాల్సింది అంతే వీళ్ళందరూ చూడండి ఏం జరగబోతుంది మనసు నేను వాకి ముగిస్తాను ఇక లోకలు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా స్త్రీకి ప్రసావేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించను గనుక వరెంత మాత్రము నువ్వు తప్పించుకొనలేరు నువ్వు తప్పించుకుని నువ్వు తప్పించుకోవాలంటే ఈరోజు ఎక్కడ పోవాలా పోయేవరకు కృష్ణం శిక్షించేవాడు రక్షించేవాడు ఆయన రక్షించే టైంకి నువ్వు తృణీకరిస్తే శిక్షించేవాడి నుంచి నువ్వు వెంటనే తప్పించుకుంటావు ఇది శిక్ష ఇది తీర్పు మూడవ బూర ముగింపు తీర్పుకు సంబంధించింది నేను నువ్వు శిక్షించబోతుంటాడు అనేకులు చేదు అనుభవంలో పోతున్నారు శ్రమలకుండా పోతున్నారు అన్ని పోగొట్టుకుంటారు చేదు అనుభవం అంటే అది చేదు అనుభవం అంటే బిటర్ ఎక్స్పీరియన్స్ ఏం తెలుసా అన్ని పోండ్ల ముందు నీ ఆస్తి పోగొట్టుకుంటే నీకు చేదు నీ కండ్ల ముందు నీ కుటుంబీకులను నీకు చేదు నీ కండ్ల ముందు నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించిన పోగొట్టుకుంటే నీకు చేదు అది ఆ చేదు అనుభవం గుండా నువ్వు ఖచ్చితంగా పోతావు మొదటి మూడు గుంపులలో ఉంటే కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు నీ ప్రార్థన ఏరీతి కొనసాగించుకోలేవు ప్రభావ ఈ సత్యాలు గ్రహిస్తుంది నేను ప్రవ్వా ఆ మొదటి మూడు గుంపుల సహవాసంలో ఎట్టి పరిస్థితులు నేను ఉండను నేను ఎక్కడ పడతా అక్కడ వరిగెత్తాను సమస్తం నువ్వే కాబట్టి నీ దగ్గరే కూర్చుంటాను ప్రవ్వ నువ్వే నాకు చూపించాలా మనసును ఆశ్రయించగ యహోరాశ్రయిస్తా మేము ఎందుకు చెప్పిండు నువ్వు ప్రభు చెంతకు వచ్చా దగ్గర కూర్చొని మరియేలాగా అవన్నీ నేర్చుకోవాలని మార్తలాగా పక్కింటికి కూరలు తెచ్చుకోవడం కాదు మార్తా లాగా అక్కడిక్కడ పరిగెత్తి వంటలు వంటకలు వంటకం వండుకోవడం కాదు అది మనుషుల కల్పిత బోధ అది దయ్యంలో బోధ భూతంలో బోధ అందుకే మార్తా నువ్వు అనేకమైన పనుల చేత అలసిపోతున్నావు మరి ఆ ఉత్తమమైనది ఎన్నుకున్నది ఈరోజు నువ్వు ఉత్తమంగా నిన్నుకోవాలి ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా తయారైన సంపూర్ణంగా తయారైన నానవు కాబట్టి ఆయన సంపూర్ణంగా కృతజ్ఞత అర్పించుకో ప్రభుత్క నేను అనుమానించను నాలోని అనుమానపు ఆహ్వానించి నాకు విడుదల కల్పించు ప్రభు అన్న ప్రార్థన అవసరం మీరు వచ్చు యహోశివ ప్రార్థన జ్ఞాపకముందా జ్ఞాపకం చేసుకోండి మీరు ఎవరిని ఎక్కడపైన గానీ మీరు ఎవరిని అనుసరించినా గాని మీరు ఎక్కడ పోయినా కాని నా ఇంటి వారును యోవానే సేవించదము అని తీర్మానించుకున్నాడు మనందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఒక ఇంటివరం అది రక్త సంబంధమైన ఇల్లు కాదు రక్షణ సంబంధమైన ఇల్లు మనం అందరం రక్షింపబడ్డ వారం రక్తం చేత కొనబడ్డ వారం మనం అందరం ఒక ఇంటికి సంబంధించిన వారం మనం అందరము యహోవా సేవించాలా జీవంగేవు సేవించాలా మొదటి నుంచి ఉన్నవాడిని సేవించాలా కడపట్టి వరకు ఉండేవాడిని సేవించాలి సదాకాలము మనం ఎంత పట్టు ఉండబోతున్నాం కాబట్టి ఆయన సేవించాలా ఆయనను భయం పరచాలా అటువంటి సేవజితుల ప్రభు నడిపించిన ప్రాదేశం పరిశోధన తండ్రి మీకు వందాలయన ఏదైనా మీరు బూరలకు తీర్పు సంబంధించిన మూడో బూర సంబంధించిన విషయాలు మాకు చూపించినారు ప్రభ వాటి ముగింపు మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీకు వందాలయన కాబట్టి నైనా ప్రకృతి సహజంగా పెట్టి చూస్తున్నారు లోకం మేం మట్టుకు ఆత్మీయంగానే వాటిని చూస్తున్నాం ఎందుకంటే పాతది గతించినాయి కాబట్టి మేమింకా కుక్క తన వాంతికి తట్టు తిరిగినట్లు మేము తిరగడానికి వీల్లేదు పంది తిరిగి బురదలకు పోయినట్లు మేము పోవడానికి వీల్లేదు ప్రభా మేము మీ రక్తంలో కడగబడ్డవారం ఈ విషయాలని ప్రకృతి సహజంగా చూడకుండా ప్రవ్వ ఆత్మీయంగా చూసులాగిన మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి ప్రవ్వాటి స్వీకరించి వారి ప్రకారం జీవించలాగా సపడండి ప్రవ్వా యుగ చివరి భాగానికి వచ్చిన మేము ఇంకా ఇవి సంపూర్ణంగా స్వీకరించి సంపూర్ణంగా తయారై ప్రవ్వా అనేక ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ గొప్ప జనం పడవబడుతున్నారు భూమి వాళ్ళందరూ శ్రమలుగుండోతున్నారు ప్రభు వాళ్ళకరికి మేము ఆదరణ చూపించాలా సత్యం చూపించాలి వాళ్ళందరూ హత సాక్షులు కాబోతున్నారు వాళ్ళకి మేము ఉపశమనం కల్పించాలా ప్రవ్వా దేని విషయంలో భయపడకుండా చింతించకుండా సంపూర్ణంగా మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా తయారు చేసి మీ రాకపోమేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి అమ్మన్